నమస్కారం అండి అందరికి తెలుగు వచ్చా అంటే ఏం రాని వాళ్ళు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరుంటే ఇప్పుడు ఈ తెలుగులో రెండు మూడు అక్షరాలు కొంచెం స్థలం మార్చుకుంటే కొన్ని కొంపలు అంటుకుంటాయి అప్పుడు తెలుగు తెగులు అవుతుంది చెట్లకు పట్టేటువంటి దాన్ని తెగులు అంటారు భాష మీద అభిమానం ఉండాలి దురభిమానాలు ఉండకూడదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకు నాకు తెలుగు మీద ఎలా అభిమానమో ఇంకొక ఆయన నాది తమిళ నాది హిందీ నాది కన్నడ నాది ఉర్దూ అని చెప్పని అంటాడు అభిమానం ఉండటం తప్పు కాదు దురభిమానం ఉండకూడదు మతం మీద కూడా నా మతం మీద నాకు అభిమానం ఉండటం తప్పు కాదు దురభిమానం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు సహనం ఉండాలి వీలైతే ప్రేమ ఉండాలి వ్యక్తిత్వం అంటే ఇంతే నిజానికి వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకోవడానికి అనుకోకుండా నాకు టాపిక్ దొరికింది మీరు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారా ఇక్కడ కదా రాజకీయాల గురించి నేను మాట్లాడను నా అభిప్రాయం అది కాదు కానీ రేపు పొద్దున రెండో మూడో ముప్పై ముక్కలైనప్పుడు అచ్చులొకరు హల్లు తీసుకుంటారా నన్నయ్య మీ పోతన మావాడు అని అంటారా మీకు అర్థమవుతుందని నేను చెప్పేది కామన్ హెరిటేజ్ అది యు మస్ట్ లవ్ టు అప్రీషియేట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్సిడెంటల్ నువ్వు ఇక్కడ పుట్టావు ఆయన ఇంకో చోట పుట్టాడు ఆయన ఇంకో చోట పుట్టాడు ఏమైంది ఈ నీ కులంలో పుట్టాడు ఆయన ఆ కులంలో పుట్టాడు ఈ నీ మతంలో ఏమైంది అంటే మానవత్వం గురించి మంచితనం గురించి పట్టించుకోకుండా కేవలం నేను నా ప్రాంతం నా కులం నా భాష నా తీరు నల్లగా తెల్లగా డబ్బు నోళ్లు ఒక డబ్బు లేనోళ్ళు కులం ఏంటిది అంటే ప్రజాస్వామ్యంలో ఇది అభినందించదగ్గ లక్షణాల వెర్రిపోకడలకు నిదర్శనమా అంటే ఇవి సిలబస్ లో ఉండని ప్రశ్నలు కాబట్టి ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తాయి పర్వాలేదు డోంట్ వరీ అది కాస్త స్టార్ట్ అయిన తర్వాత నేను మొదలెడతానండి ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్ లో చెప్తారా పర్సనాలిటీ డెవలప్మెంట్ సిలబస్ లో ఉందా లేదా వెరీ గుడ్ अदेटा को लेकेशनल वै मं अंक आज पावाल డో అమ్మా డిస్కషన్ వద్దు అయ్యా ఇప్పుడు డిస్కషన్ వద్దు మీరు చెప్పింద్రా చెప్పరా మీకు తెలుసా తెలవరా అది వేరే సంగతి ఉండండి రైట్ ఇప్పుడు నేను ఇంకో ఆరు ఇంచీలు పొడుగు ఎక్కువ ఉంటే ఏమై ఉండేది ఏమవుతుంది ఏం కాదు రూఫ్ కు తాగలదు ఫ్యాన్ కు తాగలను ఏమవుతుంది ఆరు ఇంచీలు ఎక్కువ ఉంటే స్టార్ట్ అవ్వాలి అసలు అది తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటానాయా మైక్ తీసుకుంటా ముందు ఆయన పవర్ ఆఫ్ నొక్కి నో మళ్ళా ఆన్ నొక్కు बाह्य रूपा गुर्पेक अभिप्रायानी मनस्तत्व मन साधारणी बाह्य रूप कत्मस की विवन बटन ने मशिषि गुर्ति साध्यम पड़व लाव रंगु रूप इवन तात्म ओन ए पार्ट आफ् दि टोटल पर्सनिटी రియల్ పర్సనాలిటీ రెండవది సాధారణంగా మనిషికి గర్వం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఈ నాకన్నా కొంచెం కొట్టి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తాను నాకు గర్వం ఆయన నాకన్నా పోడుదనుకోండి ఇట్లా చూస్తా అసూయ ఈ రెండింటిని మనిషి అదుపులో గనక పెట్టుకున్నట్టయితే మంచి మనిషి అవుతాడు నాకు గర్వం ఉన్నందువల్ల ఈయన్ని తక్కువ చేసి చూస్తూ ఆయన నాకన్నా ఉన్నతంగా ఉన్నందువల్ల ఆయన్ని చూసి నేను అసూయపడుతూ చూసినప్పుడల్లా ఆయన గురించి నా కళ్లలో మంట కడుపులో మంట ఈ చూసినప్పుడల్లా ఇట్లా చూస్తున్నాను మ్యాథమెటిక్స్ లో మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్ రియల్ లైఫ్లో మైనస్ అండ్ మైనస్ బికమ్ డబుల్ మైనస్ నాట్ ప్లస్ నెగిటివ్ క్వాలిటీస్ ని గమనించి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే మనిషిలో మానవత్వం మేల్కొంటుంది మనిషి మంచి మనిషి అవ్వాలి నువ్వు ఇంజనీర్ అవుతావా అకౌంటెంట్ అవుతావా బ్యాంకు మేనేజర్ అవుతావా డాక్టర్ అవుతావా మంచి మనిషి కాకుండా ఇలా అయ్యారనుకుందాం ఇంజనీరు డాక్టర్ అయ్యారనుకుందాం ఇప్పుడు మన సమాజంలో ఏం చూస్తున్నాం ఎన్నో సార్లు మనకు న్యూస్ పేపర్లో కనబడుతుంది ఏదో సీరియస్ ఆపరేషన్ ఏదో ఉంటుంది వెళ్లి సార్ ఆపరేషన్ చేయమంటారు యాభై వేలు ముందాడబెట్టు ఆపరేషన్ చేస్తా లేకపోతే నేను ఆపరేషన్ చేయను సార్ నలభై ఉన్నాయి సార్ తెచ్చిస్తాను సార్ యాభై అక్కడ పెడితేనే పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లో పాయింట్ అర్థం అవుతుందా సార్ నా దగ్గర పైసలు లేవు అని చెప్పాను అది వేరే సంగతి నలభై ఉన్నాయి సార్ విత్ డిఫికల్టీ ఐ బార్డ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హివెన్ ఫార్టీ థౌసండ్ టెన్ థౌసండ్ తెచ్చిస్తాను సార్ ప్లీజ్ సార్ యాభై అక్కడ పెట్టిన తర్వాతనే నేను ఆపరేషన్ మొదలు పెడతాను లాయర్లు ఉన్నారు ఇలానే ఉన్నారు ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు చూసుకుంటా ఓకే సార్ జస్ట్ వన్ మినిటా పుట్టుకతో వచ్చినటువంటి శరీరానికి పెరుగుతూ ఉన్నప్పుడు మనకు అమాయకత తగ్గి మాయ కమ్మి తెలివితేటలు ఎక్కువై తెలుసుకోవటం వలన తెలుసుకుంటున్నాం తెలుసుకున్న తర్వాతనే తేడా తెలుస్తోంది పోలిక తెలుస్తోంది పోటీతత్వం ఏర్పడుతోంది బాగుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం గెలుపొందటానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకున్న ప్రతిదాంట్లోనూ మనం గెలుపు పొందలేకపోవచ్చు ఓడిపోవచ్చు ఓడిపోయినప్పుడు అనుభవం వస్తోంది అనుభవం వల్ల రెండోసారి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరింకింత జాగ్రత్త తీసుకుని ప్రయత్నం చేస్తున్నాం మనం అంటే ఒక వయస్సు వచ్చినందువల్ల ఆ వయస్సులో ఇంతవరకు మనం చేసిన అనేకానేక ఆలోచనల ప్రయోగాల ప్రదాహరణకు ఒక నిజంగా ఒక ఆరు అడుగుల మనిషి చక్కగా తెల్లగా అందంగా మంచి బట్టలు వేసుకుని చకటగా నడుస్తూ వస్తే దృష్టిని ఆకట్టుకుంటారు తప్పేముంది ఎందుకంటే మనం అలా లేం కాబట్టి ఉదాహరణ నేను ఆరున్నర అడుగుల పొడవండి నేను ఇంకా బాగా ఉంటే వాణి అదేటివాడు అని అంటాను నేను మీకు అర్థమైందా నేను ఐదడుగుల ఆరంగులాలు ఉన్నందుకు ఆయన ఆరడుగులు ఉన్నందుకు నాకన్నా తెల్ల రంగు నాకన్నా మంచి మొహం ముగ్గు రంగు వ్యవహారం ఉన్నందుకు నేను ఒక రకమైన అసూయతో అభిమానిస్తున్నారు అసూయ లేనప్పుడు అభిమానించడం జరగదు ఇప్పుడు మీకున్న వయస్సు క్వాలిఫికేషన్స్ ఒక క్షణం పక్కనట్టు పెడితే పదిహేను ఇరవై ఏళ్ల క్రితం మీకెవరో ఒకరు ఒక సినిమా హీరోను సినిమా హీరోయిను మీకు ఆదర్శ అభిమానం ఉండేవాళ్ళు కదా ఎవరినంటే లైక్ చేస్తావా ఆయన కృష్ణ కృష్ణ అంటే నువ్వు లైక్ చేస్తావు మీరెవరిని లైక్ చేస్తారు రజనీకాంత్ ని లైక్ చేస్తారు రైట్ ఆ వయస్సులో అలా ఇంకొకరిని చూసి అభిమానించటం తప్పు కాదు కానీ పిచ్చెక్కినట్టు వాళ్ల సినిమా మొదటి రోజు మొదటి రోజు చూడాలని చెప్పి ఏమన్నా అర్థమైందా మీకు తేడా తెలిసిందా ఇప్పుడు రేపు పొద్దున పరీక్ష ఉన్నది ఇవాళ రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది నేను చూడకపోతే ఆయన ఏమనుకుంటాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏమనుకుంటాడు ఆయన కోసం నువ్వు సినిమా చూసి నీ కెరీర్ పాడు చేసుకోవటం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేంత మెచ్యూరిటీ కనుక మీకు వచ్చినట్టయితే అభిమానం వేరు వ్యవహారం వేరు తేడా తెలిసిందా ఇంకో మనిషిలో మనకు నచ్చే గుణాలుంటే తప్పకుండా అభిమానిస్తాం తప్పేముంది ఇప్పుడు ఒకరు చక్కగా వీణ వాయిస్తారు లేదా చక్కగా పాడతారు లేకపోతే ఇంకో చక్కగా సైంటిస్ట్ అయ్యారు చూ బాగుంది గుడ్ వె గుడ్ ఐ లైక్ హిమ్ లైక్ హిమ్ వేరు ఐఎమ్ ఫ్యాన్ ఏ అంశాలు ఆకట్టుకుంటాయి ఎందుకు ఆకట్టుకుంటాయి ఆ ఆకట్టుకోవడం ఎంత తాత్కాలికమో ఏది ఆకట్టుకుంటే పది కాలాల పాటు తెలుస్తుంది కటింగ్ అక్రాస్ ది రిలిజియన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ ఉదాహరణకు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ఎన్ని వేల సంవత్సరాలయ్యింది దేవుడో కాడో పక్కన పెడదాం తెలిసిన రామాయణం కథలోంచి చూస్తే అవునా ఎంత మంచి మనిషి అని అనుకున్నప్పుడు అది వ్యక్తిత్వం మీకు అర్థమవుతుందని అన్నది ఇదే రాముడు ఎదురుకుండా రావణాసురుడు నిల్చున్నప్పుడు రాముడు అంటాట అహో ఏమి తేజము అని అంటే రావణాసురుడిలోని ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి మైనస్ కొన్ని ఉన్నాయి ఒక క్షణం పక్కన ఎట్టు పెట్టి ఒరే క్యా బాథే అని రాముడు అప్రిషియేట్ చేశాడు వ్యక్తిత్వాన్ని అప్రిషియేట్ చేసినట్టేనా అది నా పాయింట్ మంచేమిటి చెడేమిటి సాపేక్షం ఇట్స్ రిలేటివ్ ఉదాహరణకు ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఒక ఆయన వచ్చి అడిగిండు ఏం పేరు సార్ మీరు ప్రమోద్ కుమార్ ప్రమోద్ కుమార్ నన్ను గుర్తుపడతావు కదా తొంభై ఎనిమిది హత్యాలు నీకు తెలుసు అయ్యో నన్ను తెలియని వాళ్ళెవరు ఊళ్ళ ఓటేస్తావు కదా వెళ్ళిపోయా ఇంకొక ఆయన వచ్చిండు ఆయన వచ్చి ప్రమోద్ కుమార్ ఆయన నేను నీకు తెలుసు నేను రెండే హత్యలు చేసినా నేనెంత మంచి నువ్వు చెప్పు నువ్వు నాకు ఓటు వేయకపోతే ఎట్లా అని చెప్పి నేను వెళ్ళిపోయినా మీరెవరికి ఓటేస్తారు సెరిసాగా మీద్దరికేస్తారా సెరిసాగా మీద్దరికేస్తారా ఎందుకని ఓటు వేయకుండా ఉంటే మనం అంటే వీడికి ఆరు స్కోర్ బాకీ ఉన్నారు వాడంతా చెడిపోవటానికి వీడికింకా తొంభై ఆరు మెట్లు ఎక్కాల తొంభై ఆరు గొంతులు కోయాలి మీకు అర్థమైందా వాడు తొంభై ఎనిమిది దాకా వచ్చిండు వాడు చెప్పిపోయిండు నువ్వేయకపోతే నువ్వే తొంభై తొమ్మిది అన్నాడు అప్పుడేం చేస్తూ మీకు అర్థమైంది అనుకుంటా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈ టేకింగ్ డిసిషన్స్ నాట్ ఇండిపెండెంట్లీ బట్ అండర్ సర్టెన్ కంపల్షన్స్ ఈజ్ అన్ఫార్చునేట్ థింగ్ अंत नी व्यक्तित्चन अब नी सवं तेटल तो नीत निर्णय वेट व्यक्त आलोचन चेत प्रभा निर्णया अंत तेरा मन गनकूर्ति चल संस्क आचना प्रयत्ना मी, मी, मी, मी, मी, मी, मी निर्णय ఎప్పుడైతే మీరు బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది సమాజ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది చెప్పుడు మాటలు విని సొంత తెలివితేటలు వాడుకోకుండా ఇతరులు చెప్పినందువల్ల నిర్ణయాలు తీసుకోవటం వల్ల లేక భయాందోళనలకు గురి నిర్ణయాలు తీసుకోవటం వల్ల దాని ఫలితం ఉంటుంది న్యాయం జరగదు బాగుండదు ఇంకా చెడిపోతాం ఇప్పటికే ఎన్నో కింద పడ్డాం ఇంకా పతనం పతనం పతనం పతనం పతనం అవుతూ పోతూ ఉంటాం మనం అది సంగతి విశ్వం అంటే యూనివర్స్ విస్తరిస్తూ ఉందంటారు అంటే ఇట్ హెస్ రీచ్డ్ ద స్టేజ్ వెరీ హ్యాట్ స్టాప్డ్ గ్రోయింగ్ అని చెప్పారు ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ అంటారు ఇన్ని లక్షలాది మంది కోట్లాది మంది అనేక రంగాలలో ఇంకా కొత్త విషయాలు కనుక్కుంటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ తెలియపరుస్తూ ఉన్నందువల్ల నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్పాండింగ్ బట్ అవర్ హార్ట్ అండ్ అవర్ మైండ్ ఆర్ దే ఎక్స్పాండింగ్ సంకుచితత్వానికి లోనై స్వార్థపరత్వంతో నిర్ణయాలు చేస్తున్నాం మనం చిచ్చినా బొజ్జకు శ్రీరామ రక్ష అని చాలా స్వార్థంతో మనిషికి కనబడితే చాలు ఏ ఊరు ఏ కులం ఏ ప్రాంతం నావాడా అవునా కాదా ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోలేదు ఏమనుకోకండి ఆయన కృష్ణ ఇంట్రెస్ట్ అంటే ఆయన రజనీకాంత్ ఇంట్రెస్ట్ అంటే గొడవలు పడతారు మీరు చదువుతారు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో అంటే ఏ మెచ్యూరిటీ వచ్చాక దిస్ ఇస్ డిఫరెంట్ వీ క్యాన్ బి ఫ్రెండ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్ ఇన్స్పైర్ ఆఫ్ దిస్ వీ క్యాన్ బి ఫ్రెండ్స్ అది కాదు కృష్ణన్ ఎట్లా చేస్తావు నువ్వు అని గొడవ ఏం రదిలీ కాంతండి మన ఆంధ్ర స్టార్స్ వదిలిపెట్టిన కన స్టార్లు పట్టుకున్నావని ఆయన యూఆర్ సెర్చింగ్ ఫర్ ఎక్స్కూజస్ అండ్ దట్ ఈస్ ది మిస్టేక్ యూ ఆర్ మేకింగ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ టేక్ దిషన్స్ యూ మస్ట్ ఓన్ ది రెస్పాన్సిబిలిటీ నాట్ ఇన్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ మేనర్ వ్యూ ఆర్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు ఇంత శరీరము కూడా ఇక్కడ ఉన్నటువంటి మెదడుకు సపోర్ట్ చేయటానికి నిర్మాణం చేయబడింది ఇది గనక కోమాలోకి వెళ్తే లేక ఏ కారణం చేత బ్రెయిన్ గనక చచ్చిపోతే ఈ మిగిలిన డెబ్బై కిలోల శరీరము ఆవగించబనికి రాదు ఏది ఇంపార్టెంట్ ఇది ఇది నడవటానికి కాళ్ళు కావాలి చేతులు కావాలి శరీరం కావాలి ఆహారం తినాలి అది కావాలి ఇది కావాలి సిస్టమ్స్ సబ్ సిస్టమ్స్ శరీరంలో ఉంటాయి యుర్ వర్త్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈ హార్డ్వేర్ లో ఏ సాఫ్ట్వేర్ పెట్టావో నువ్వు ఏవేం నేర్చుకున్నావో ఎంత బాగా నేర్చుకున్నావో ఎంత బాగా ఉపయోగపడుతున్నావో అనేటువంటివి క్రిటికల్లీ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి చిన్నప్పుడు మీరు గమనించుంటారు ఒక పక్షి పొద్దున్నే లేచి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది సాయంత్రం అయింది దారి మర్చిపోయింది ప్లీజ్ హెల్ప్ అని చెప్పని పిల్లల మ్యాగజీన్స్లో ఉంటుంది మనం ఇట్లా బయలుదేరి ఇక్కడ గోడ అడ్డం వస్తుంది మళ్ళీ వెనక్కి వస్తాం మళ్ళీ ఇట్లా బయలుదేరుతాం మళ్ళీ ఇట్లేదు మూడు నాలుగు ట్రయల్స్ వేసాక ఏదో ఒకటి ఫిఫ్త్తో సిక్స్త్ సెవెంత్ ట్రయల్లోనో వీఆర్ ఏబుల్ టు సక్సీడ్ కదా జీవితంలో మనం ఇంతవరకు తీసుకున్న నిర్ణయాల కారణంగానే కదా ఈ స్థితికి మనం ఆ నిర్ణయాలు మంచివి నో రిగ్రెట్స్ మంచివి కాకపోతే టెన్త్ అయిన తర్వాత ఆయన చెప్పిండు సైన్స్ చదవరా ఇంటర్మీడియట్ లా అని చెప్పని ఫస్ట్ నాకు వద్దు అన్నాడు ఈయన ఏమైండు కామర్స్ టీచర్ అయిన క్లాస్ మేట్ సైన్స్ చదివాడు సైన్స్ చదివి సైంటిస్ట్ అయ్యాడు సరే ఉదాహరణకి ఈయన కన్నా ఆయనకు ఐదు వేలు జీతం ఎక్కువ అని అనుకుంటాం ఎగ్జాంపుల్ కలిసినప్పుడల్లా ఆయన అది సైన్స్ చదివితే బాగుంటుండే కదా అరే నాకు ఎనభై మార్కులు వచ్చినాయి వాడికి డెబ్బై నాకన్నా అలగాడు వాడికి డెబ్బై ముప్పై ఐదు ఎందుకు వస్తున్నాయి హిస్ పర్సెప్షన్ ఈజ్ ఐ డోంట్ రేట్ దట్ మ్యాన్ యాస్ గుడ్ యాజ్ ఐ హమ్ How is it that he is getting a higher salary when I am getting a lower salary? If only I had studied, that means today's your position is because of a decision that you have made. A decision has been made based on a choice. The choice was because of your fears or because of your earlier experience. That means you are what you are and what you are is because of your thoughts, your choices, your decisions, your attempts, your experiments, your dreams, your realities, your successes, your failures and everything that you have done in the past is responsible for your position today at this moment are you willing to accept it then it is maturity ipudu ma amma cheppindi nayane cheppadu anna yod annadu ikkade chaduvu kora vere oorike endiki velthavan annadu andukani nenu chadavaledu ante you are always blaming others come out of that చిన్నప్పుడు ఎవరో అమ్మ నాన్న చెప్పినట్టు విన్నాం తప్పు కాదు అందరూ వినాల్సిందే ఈ ఇరవై వచ్చి ముప్పై వచ్చి ముప్పై ఐదు వచ్చి నలభై వచ్చి నలభై ఐదేళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా నీ విషయాలకు సంబంధించి నీవు నిర్ణయాలు తీసుకోకుండా ఇతర నిర్ణయాలపై ఆధారపడే పరాధీనత నీలో బలంగా ఉన్నప్పుడు ఇన్ వాట్ వే యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అన్న ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి రైట్ షూర్ యువర్ మైండ్ మనస్సు ప్రధానమైనది మనస్సును శుచి చేసుకోవాలి స్ చేసుకోకపోతే అపశృతులు పలుకుతుంది ఒక వాయిద్యాన్ని అపశృతులు పలుకుతున్నప్పుడు మనం వినలేము భరించలేము చక్కగా శబ్దం వస్తే విందామనిపిస్తుంది పాఠను వాయిద్యమో ఏదో ఒకటి ఎందుకు ఇత్తాడా నీలో ఎలాంటి ఆలోచనలున్నాయో అలాంటి మాటలు అలాంటి చేతలు అలాంటి ఫలితాలు నీకు ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చండాల బొమ్మ చూశాను అనుకుందాం ఇరవై గంటలు అవే చూస్తున్నా అనుకుందాం మైండ్ ఎలా ఉంటుంది నాకు ఎలాంటి కళలు వస్తాయి నోరు విప్పితే ఎలాంటి మాటలు వస్తాయి నా ప్రవర్తన ఎలా ఉంటుంది మాట చూపు తీరు నడక పద్దతి అన్ని అలా కరప్టెడ్ ఫామ్ లోనే ఉంటాయి కదా అవి నాకు మేలు చెయ్యవు కదా సమాజానికి మేలు చేయవు కదా చెయ్యవు సరిగదా సమాజానికి నా వల్ల నష్టం జరుగుతుంది నీకు లాజిక్ అర్థమైందా ఇప్పుడు అలా కాకుండా నేను సన్మార్గంలో వెళ్తున్నానని అనుకుందాం మంచి స్నేహితులు మంచి అలవాట్లు మంచి పుస్తకాలు మంచి పద్దతులు మంచి జీవన విధానం నేను అవలంబిస్తున్నానని చెప్పని అనుకుందాం అప్పుడు నా మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఎలాంటి సంకల్పాలు వస్తాయి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాను ఎలాంటి మాటలు మాట్లాడుతాను ఎలాంటి పనులు చేస్తాను ఈ రెండింటికి తేడానికి అర్థమైంది కదా వీ ఆర్ అవర్ ఛాయిసెస్ అని చెప్పడానికి కారణం అది ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పడానికి కారణం అది శరీరం ఇక్కడ ఉండి మైండ్ కనుక ఇక్కడ ఉండకపోతే ఏమవుతుంది యు ఆర్ మిస్సింగ్ ది ప్రెసెంట్ వెన్ యూ ఆర్ మిస్సింగ్ ది ప్రెసెంట్ బై డెఫినేషన్ యూఆర్ మిస్సింగ్ ది ఫ్యూచర్ బికాస్ ఫ్యూచర్ కెన్ నెవర్ డైరెక్ట్లీ బికమ్ ది పాస్ట్ సెకండ్ బై సెకండ్ ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సెకండ్ భవిష్యత్ అనేటువంటిది వర్తమానంలోకి జారి ప్రస్తుతంగా మారి గతంలోకి మళ్లీ జారిపోతుంది ఈ వర్తమానంగాది అది ఉన్న క్షణంలో గనకనే దాన్ని పట్టుకోలేకపోతే చేపయోగపడకుండా భవిష్యత్తు గనక గతంలోకి మారిపోతూ ఉంటే నాకు వర్తమానమే కోల్పోవటం లేదు భవిష్యత్తు కూడా కోల్పోతున్నట్టు లెక్క డబుల్ లాస్ మనకి లూజింగ్ వన్ ఈ లాస్ లూజింగ్ టూ థింగ్స్ ఈజ్ డబుల్ లాస్ ఐఎం లూజింగ్ ది ప్రెజెంట్ బికాస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ then i am not concentrating by definition i am losing the future that is going to be converted into the present which will slip into the past a little later double loss for me bhavishyattru pogottukodan tappu kadu vartamananni vismarinchatan tappu kadu gatham etthraku tirigiradu kada eppudu nanna podduna chestha natuvanti breakfast gurinchi ivala aalochinchi baadha padi em laavo ayipoyindi ayipoyindi repudune breakfast chestaru least a mid day change cheskondi you have a freedom All thoughts and all planning is for the future, not for the past. You can't talk about the future. You can't talk about the future. What do you want to talk about? You don't have to talk about the future. You can talk about the future. You can talk about the future. You can talk about the future. That's why you talk about the future. Not repeating the mistakes. Doing things differently. planning for a better future, working in the present to achieve the dreams so that his dreams are transformed into a reality. That's how I have said 20. I'm sure. I said, I have done it. I have done it. I have done it. I have done it. I have done it. All right. I have done it. I have done it. I have done it. I have done it. I have done it. 16, 17, 18. Right? Right? टीजन अंतर प्रकृति चेस्ट माया वक्त को प्रभाव को प्रभाव को प्रभाव को पेपर प्रभाव को मैगजीन प्रभाव को आलोचन मत सर निर्णया स्थित मोवना मन टीचर्स मेरी మీకు అర్థం అవుతుందా ఉన్న సిలబస్ చెప్తే చాలు సార్ ఇదంతా మనకెందుకు చెప్పదు కదా చెప్పాలి కదా చెప్పేది తీరికెక్కడుంది మనెక్కడు మనకు తెలుస్తే కదా మనం చెప్పగలం ఎంకాషన్ ఎందుకు ఉద్యోగం ఇచ్చిండ్రు ఎవరికి తెలుసు మేము చదవలేదు మాకు తెలియదు మీకు అర్థమవుతోందా నేను చెప్పేది వీఆర్ నెగ్లెక్టింగ్ ది నెక్స్ట్ జనరేషన్ మీకు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కనుక సర్వీస్ కనుక టోటల్ సర్వీస్ ఉండబోతున్నట్టయితే ఎనీ డిఫిషియన్సీ ఇన్ యూ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ థర్టీ జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ సో హౌ సీరియస్ హౌ సిన్సియర్ హౌ ఎఫెక్టివ్ యూ మస్ట్ బీ టు ట్రాన్స్ఫార్మ్ ది సొసైటీ అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శుభ్రంగా చక్కగా నూనె రాసుకో తలదూకో ముఖం ఫ్రెష్గా ఉండని నవ్వుతూ ఉండు మంచి బట్టలు వేసుకో అని చెప్పని తిరుగు అదే పర్సనాలిటీ అక్కడతో ఆగాల నీ ఆలోచనలు నీ మాటలు నీ చేతలు ఎలా ఉన్నాయో దానివల్ల ఇంతవరకు నువ్వు సాధించిందేమిటో అది కొనసాగింపుగా ఉంటే భవిష్యత్తులో నువ్వు సాధించబోయేదేమిటో నాకు తెలిసినప్పుడు అది నిన్ను నేను గౌరవించే వ్యక్తిత్వం అదవుతుంది అమాయకంగా పుట్టినటువంటి మనం పెరుగుతున్న కొద్దీ తెలియని విషయాల గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రశ్న అడగటం వల్ల ఒక్కొక్క తెర తొలగిపోతూ ఉంటుంది తొలగిపో తొలగిపోయిన తెర వల్ల మనకు ఝాస ఏర్పడుతోంది పట్టుదల ఏర్పడుతోంది ఆలోచన వస్తోంది కృషి చేస్తున్నాం అడిగి తెలుసుకుంటున్నాం అడిగి తెలుసుకోవటం వల్ల ఓహో మనకు తెలియదని తెలుస్తోంది తెలియదని తెలిసినప్పుడు తెలుసుకోవాలని తెలుస్తోంది తెలుసుకోవాలని తెలిసినప్పుడు తెలుసుకునే ప్రయత్నాన్ని మొదలెడుతున్నాం తెలుసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టినందువల్ల మనకు పూర్వం ఉన్న స్థాయి కన్నా ప్రస్తుత స్థాయి ఎక్కువ తెలుస్తోంది ఎక్కువ అబ్జార్బ్ చేయగలుగుతున్నాము ఈ దిదితూ ఉన్నప్పుడు ఎంత బోర్గొట్టింది మళ్ళీ అదే రాయమన్నాడు అదే రాయమన్నాడు అదే రాయమన్నాడు ఓ మూడు రోజులు రాసిన తర్వాత పలక తులిపి నువ్వు రాయరా అంటే ఓసారి ఆస్ట్రేలియా వచ్చింది ఓసారి అమెరికా వచ్చింది ఓసారి సింహళం వచ్చింది ఓసారి భారతదేశం వచ్చింది గుర్తుందా మర్చిపోయిందేమో పోని పోనీ ఆ ఐలలో వంకర్లున్నాయి టింకర్లున్నాయని అనుకుందాం ఏ మాత్రం చక్కగా రాసినామా మనము అది అట్లా రాసినాం ఈడపోతే ఇట్లా పోయేదది మూడు సార్లు రాదంటే మూడు తీరులు వచ్చేది మీరు అర్థమైందనుకుంటున్నాను నేను ఎందుకలా అసలు బలపం పట్టుకుని కుదురుగా ఉండటమే కష్టం నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది నాలుగున్నర ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాతే స్కూల్లో ఓ నామహ శివాయహ అని అక్షరాభ్యాసం చేశారు అవునా అప్పుడికే మనకు అక్షరాలు పట్టుకోవడం బలకం పట్టుకోవడం వచ్చేది కాదు ఇప్పుడు రెండున్నర ఏళ్లకే ప్లే స్కూల్ మనం పంపించేస్తాం వాడి ఇంట్లో ఉంటే జ్యూసెన్స్ మాకింటని లేదా తలనొప్పి నీకే నువ్వు పొదను పోయి సాయంత్రం దాకా తిరిగి వస్తావు నువ్వు నేను అవస్థపడాలని చెప్పని మీ ఆవిడే మిమ్మల్ని కన్విన్స్ చేసి వాడిని ప్లే స్కూల్లో పాడేస్తుంది వాడు బా బా బ్లాక్ షీప్ రైన్ రైన్ గోయవే గోయవే ఇంటికి మమ్మీ అంటే అబ్బో ఎంత సంతోషం పిల్లగాడికి ఇంగ్లీష్ వచ్చింది ఏమొచ్చింది ఇంగ్లీష్ వాడు నువ్వు చచ్చిపోయిన శభాన్ని పిలుస్తున్నాడు నువ్వు నీకు తెలియటం లేదు బతుకున్నావు కానీ బతుకున్నాక నువ్వు మీకు అర్థమైందా నేను చెప్పి భాషాభిమా అంటే ఏమెక్కడో అక్కర్లే ఇప్పుడు నాకు ఆ పదం యొక్క అర్థం తెలియాలి వాళ్ళు వాళ్ళ దేశంలో డాడీ మమ్మీ అని పిలుచుకుంటారు ఇష్టం నేను నా దేశంలో మమ్మీ అని పిలవటమైంది ఆ చచ్చిపల్ ఆ ఈజిప్ట్ మమ్మీని చూసిన ఎప్పుడన్నా ఇప్పుడు ఏమైనా పిలవాలి ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీ ఏం నేర్పించాలి అమ్మాను నాన్నాను లేకపోతే అయ్యాను మీ ఇష్టం ఏ ప్రాంతంలో ఏ భాషను ఏ పద్ధతు ఏ కులమో ఏ ఇదో అది మీ ఇష్టం డాడీ మమ్మీ ఏంటండి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సున్నితమైన విషయాలలో ఏ పద్ధతులు మన పిల్లలకు నేర్పిస్తామో పెద్ద పెరిగాక వాళ్లకు అవే గుర్తుంటాయి మనం ముద్దుబారి అర్థం కాని వ్యామోహాలతో మనం కొట్టుకుపోతూ పాత రోజుల్లో మీకు తెలుసో తెలియదు బహుశా మీలో చాలా మంది గమనించి ఉంటారు ఏ దేవుడి పేరు పెట్టేవాళ్ళు మనకి ఆడగాని మొగ్గు గానీ అంటే ఏదో కోపం వచ్చి అంటే పరాలేదు లేకపోతే పిలిస్తే ఏ దేవుడి పేరు అట్లాగైనా పలుకుతావు నువ్వు అని చెప్పని ఇప్పుడు అదేదో అనుష్క త్రిష్ఠ ఏ అర్థమో ఏ దేవుడి పేరు నాకైతే లేదు ముగ్గురికే చెప్తున్నా మీకు అర్థమవుతుందా అవునా ఇప్పుడు ఆ పేరువిడు రాత్రి కూడా కలలో కలిస్తుంటాడు ఏం పుణ్యమా పాడా పాడ వదిలేసాయి అక్కర్లేదు సో ప్రశ్నల యొక్క ఆంతర్యం అది పర్సనాలిటీ ఇంక్లూడ్స్ వాట్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ వాట్ మీ అభిప్రాయం ప్రకారం పర్సనాలిటీలో ఏవి ఇంక్లూడ్ చేయొచ్చో ఒక రెండు మూడు ఐటమ్స్ చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం పర్సనాలిటీలోంచి ఏవి ఎక్స్క్లూడ్ చేయొచ్చో ఒక రెండు మూడు ఐటమ్స్ చెప్పండి మీరు ఎప్పుడు మొదలెడతారు మీ ఇష్టం మేడం ఎప్పుడు మొదలెడతారో మేడం ఇష్టం మీరు అందరు ఆలోచించండి వీళ్ళిద్దరినీ అడిగాను అనుకోదు ఈ వైరు పొడుగు తక్కువ ఉన్నా లేకపోతే చివరి దాకా వస్తుంది లేడీస్ మిమ్మల్ని అడిగితే లేడీస్ ఫస్ట్ అంటారు ఏమో చెప్పుతల్లి స్వార్థం పర్సనాలిటీలో లేదు అవును బాగుపడాలనేటువంటి స్వార్థం లేకపోతే బాగుపడాలనే ఆలోచన ప్రయత్నం మనిషి చేస్తాడా మీకు అర్థం అవుతుందా పరిమిత స్వార్థం తప్పు కాదు అపరిమిత స్వార్థం ద్రోహం అవుతుంది తప్పు నాకు కావాలి ఒప్పు ఈ క్విడ్ ప్రోకోని మధ్య న్యూస్ పేపర్లలో పడింది ఏమైనా చదివిందా నీకది నాకిది మనకు రాజకీయాలు వద్దు పక్కన పెట్టేద్దాం రైట్ సో స్వార్థం అనేటువంటిది పర్సనాలిటీలో లేదు ఇప్పుడు ఒక మనిషిలో పూర్తి స్వార్థం ఉందమ్మా అది ఆయన వ్యక్తిత్వం నీకు అర్థం కాలా నచ్చుతుందా నచ్చదా ఉపయోగమా కాదా పక్కనట్టు పెట్టండి ఆయన వ్యక్తిత్వంలో మీకేం కనబడుతోంది స్వార్థం కనబడుతోంది ఏం ఉండకూడదని తెలుస్తోంది స్వార్థం ఉండకూడదు అంటే ఏం కావాలి స్వార్థ త్యాగం కావాలి లేదు సొంత లాభం కొంత పొరుగువాడికి తోడుపడవోయ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఉండాలి అవును భారతదేశంలో నూట ఇరవై ఐదు కోట్లు ఉన్నారు ఎంతమంది నిజాయితీగా ఉన్నారనుకుంటున్నారు మిమ్మల్ని నన్ను వదిలిపెట్టండి మిగిలిన సంగతి చెప్పండి అందరు ఉండాలన్నాయా కాన్స్టిట్యూషన్ అదే రాసులు ఉంటున్నారా అని పాయింట్ ఎవరి ధర్మం రాసులు ఉండధర్మం ఉండడం లేదు కదా చాలా మంది ఉండడం లేదు కదా మరిద్దరం కలిసి వాళ్ళను మార్చాలి వాళ్ళు మనల్ని మార్చడానికి ఎంత రెడీ ఉన్నారో మరిద్దరం కలిసి వాళ్ళు మనల్ని మార్చకుండా జాగ్రత్త పడితే అది అద్భుతమైనటువంటి విజయం అవుతుంది ఎందుకు ఆ ప్రశ్న వేశానంటే సరే మన ఇద్దరు ఎవరో ఒక్కొక్క పాయింట్ చెప్పారు ఇంకెవరైనా చెప్పండి సార్ వాట్ ఇట్ ఇంక్లూడ్స్ వాట్ ఇట్ ఎక్స్క్లూడ్ చెప్పండి చేతి సహాయం చేయటం గుడ్ మాట్లాడే విధానం ఇంక్లూడెడ్ ఆలోచన విధానం మంచి ప్రవర్తన నడవడిక బిహేవియర్ ఇబ్బంది పడకుండా తన్ను మించిన ధర్మం వద్దని చెప్పారు కదా మన వాళ్ళు ఇంకా ఇగో అహం లేకుండా గుడ్ అది ఉన్నందువల్లే చింత చచ్చినా పులుపు దావదంటారు కదా అహం గురించి అది ఇంకెవరన్నా అమ్మా కోపం ద్వేషం రెండు పవర్ఫుల్ పాయింట్స్ ఒకే చోట పెట్టడం వల్ల కొంపలు అంటుకుంటాయి కోపం విడిగా చెప్పండి వాక్యంలో ద్వేషం ఇంకో పాయింట్ దాంట్లో చెప్పండి ఒకదాని వల్ల మరో వస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి నకారాత్మక ధోరణి కాదు ఇవన్నీ కరెక్ట్ పాయింట్స్ కదా ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అటా ఇటా ట్విస్ట్ స్వార్థం తప్పు స్వార్థ త్యాగం ఒప్పు మీకు అర్థమైందా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొద్దు మీకు అర్థమైపోతుంది కదా కోపం మంచిది కాదు అంటే సహనము ప్రేమను ఉండాలి అని అంటే ఒక సన్నని గీత మనం ఊహించి దానికి అటు ఇటు రెండు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది ఏది ఉండాలి ఏది తక్కువ ఉండాలి ఏది తగ్గించుకోవాలి లేక ఏది తొలగించుకోవాలి ఎలా తెలిసిందా మీకు ఆ క్లారిటీ గనక మనకు ఉన్నట్టయితే ఇక్కడ నేను చెప్పిన యొక్క దాని అర్థం అర్థమేమిటంటే పర్సనాలిటీ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ నథింగ్ ప్రతిదీ అందులో ఉంది ఉదాహరణకి మీరు షూస్ వేసుకున్నారా చెప్పులు వేసుకున్నారా అది రెడ్ కలరా బ్రౌన్ కలరా అది మీకు సూట్ అవుతుందా సూట్ కాదా అనేటువంటివి ఎన్నో ఆస్పెక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అప్పుడు సాధారణంగా కొంచెం షూకు పాలిష్ చేసుకుని వెళ్తారు కదా రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు పాలిష్ చేసుకుని వెళ్తారా చేయొచ్చు తప్పని కాదు టైం ఉండదు పట్టుకుంజుకోలు అందరు చెప్పులు వేసుకొస్తున్నారు షూ వేసుకెళ్తున్నా పెద్ద పాలిష్ కూడా చేయాలి లేదా నేను సిటీలో ఏమైనా కాలేజీలు ఇస్తే నేను పాజిష్ చేస్తాం ఒకడో డిస్టిక్ లో ఊళ్ళో ఇంటీరియర్ ప్లేస్ లో ఇచ్చారు ఆ ఇంటీరియర్ ప్లేస్ లో పోస్టింగ్ ఇచ్చి చోట పాజిషా అసలు ఆ ఊళ్ళెవరు చెప్పులే వేసుకోరు నీకు అర్థమవుతుందా యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ఎక్స్క్యూజెస్ బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఎస్ డోంట్ థింక్ దట్ ఎనీథింగ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రం పర్సనాలిటీ టు మై మైండ్ ఎవ్రీథింగ్ అండర్ దిస్ సన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ పర్సనాలిటీ పాజిటివ్ గానా నెగటివ్ గానా విత్ వాట్ ఇంటెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ నా నోస్ ఒక హాఫ్ ఇంచ్ షార్ట్ ఉన్నది అనుకుందాం అవునా డస్ దిట్ ఎఫెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ మై స్పీ ఐ విల్ బి లెస్ అట్రాక్టివ్ ఇఫ్ మై నోస్ ఈ షార్ట్ బట్ డస్ ఇట్ ఎఫెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ మై స్పీచ్ మొదటి నిమిషం అనుకుంటారు మీరు ఏమి కొంచెం అడిముక్కున్నట్టున్నది అని అనుకుంటారు ఆ తర్వాత ఒక ముప్పై సెకండ్ నలభై సెకండ్ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఉపన్యాసం వింటే మొదలెట్టిన తర్వాత ఝాస ఉపన్యాసం మీదకి వెళ్తుంది కాబట్టి వ్యక్తి యొక్క బాహ్యమైన ఆకారం గురించి పట్టించుకోవటం మానేస్తారు రివర్స్ ఉదాహరణ చాలా అందంగా ఉన్నాను నోరిప్పితే బూతులు వస్తున్నాయి మాట్లాడటం లేదు చాలా అందంగా ఉన్నాను యాభై నిమిషాలు నన్నే చూడండి చూటాన్ని ఫోటో ఇస్తే మేము చూస్తాం కావాలంటే ఎందుకు సార్ మా ఎదురుండోచున్నావు చెప్పేదేమన్నా ఉన్నదా దమ్ ఉన్నదా చెప్పే దాంట్లో పాయింట్ ఉందా అది మాకు కావాలి ఎందుకు ఎందుకు మాకు సో వాట్ రిమైన్స్ వాట్ ఇన్ఫ్లూయన్సెస్ అర్థం చేసుకోండి ఏది నాలుగు కాలాల పాటు ప్రభావం చూపిస్తుందో మన ఏది చూపించదో ఈ డిసిషన్స్ ఏవైతే ఇందాక చెప్పినట్టు చెప్పాను మీరు తీసుకునేటువంటి మీ నిర్ణయాల మీద ప్లస్ drew the life the memory of the experiences to which these decisions led enduka nirnayam cheskunar meeru nannano mannuno madhyano tv lo midhuna mani oka cinema vachindi chusara aa cinema darshabrahmanyam darshabrahmanyam entha manu chusara okka sari cheyettite nenu cheppe udaharana vaalaka anna artham avutundi mogur nalugure cheyichinatunnaru ఓన్లేదయ్యా చూడోసారి ఓపికడి లేకపోతే నీ ఇష్టం ఆవిడ నవ్వుతూ అంటుంది ఆ ద్రాక్షారామం సంబంధం చేసుకున్నట్టు అయితే అని చూసిన వాళ్ళు గుర్తొస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియదు నేనేం నిజానికే కథ చివరి సినిమా చివరిలో మనకు చెప్తుంది ద్రాక్షారామం లేదు లేదు ఊరికే నిన్ను ఉడికించడానికి నిన్ను ఏడిపించడానికి ఆ సంబంధం చెప్పాను అని ఆ సీన్ వచ్చేంత వరకు చూస్తున్న వాళ్ళు మనం ఏమనుకున్నాం మనం విధంగానూ మంచి సంబంధం వచ్చినట్టుందా అమ్మాయికి ఏ కారణం చేతనో ఆ సంబంధం కాదని ఈ సంబంధం చేసుకుంది ఈ సంబంధం చేసుకున్నందుకు ఈ భారీ అయింది అని ఏబిసిడి మనం అనుకుంటాం మనం అర్థమవుతుందా మీకు ఎందుకు నిర్ణయం చేసుకున్నాం బాధ్యతాయుతంగా కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే ఎంజాయ్ ది డిసిషన్ డోంట్ సఫర్ డోంట్ క్రిటిసైజ్ ఫుట్ ఆఫ్ విత్ మీకు అర్థం అవుతుందా దెచ్యూరిటీ చిన్నప్పుడు తప్పులు చేయొచ్చేమో కానీ పెద్దప్పుడు తప్పులు చేసే అధికారం ఉందనుకోవటం తప్పు అవుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన మనకు కావాలనేటువంటి విషయం గురించి ఇన్హరెంట్ న్యాచురల్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉదాహరణకు తల్లిదండ్రులు పుట్టిగా ఉన్నారనుకోండి పిల్లలు పుట్టిగానే పుడతారు తల్లిదండ్రులు ఇద్దరు నల్లగా ఉన్నారనుకోండి నల్లగానే పుడతారు కదా అంటే ఈ జీన్స్ వల్ల డిఎన్ఏ వల్ల వచ్చేది కొంత చుట్టుపక్కల ఉన్న పరిసరాల వల్ల కొంత స్నేహాల వల్ల కొంత ప్రవర్తన వల్ల కొంత మనకు అర్థం కాదు తెలియదు పూర్వజన్మ సంస్కారం వల్ల కొంత నచ్చలేదు పూర్వజన్మ సంస్కారం అంటే జన్మ పూర్వజన్మ అంటే పూర్వజన్మ ఉన్నందుకు ఇది జన్మ తర్వాత వచ్చేది పునర్జన్మ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా పాడతారు ఈ జన్మలో నేర్చుకున్నదైనా ఏదైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా ఆయనకు ఆయనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ప్రీవియస్ జన్మ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క అంతే కదా ఇవాంటి క్లోజింగ్ బ్యాలెన్సే రేపు పొద్దునకు ఓపెనింగ్ బ్యాలెన్స్ మన అకౌంట్స్ లో ప్రీవియస్ జన్మ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ జన్మకాయనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అయింది అర్థమైంది కదా నన్ను అడుగుతే బహుశా మీరందరూ కిందటి జన్మలో ఏదో కామర్స్ కొంచెం చదివే ఉంటారు చదివే ఉన్నందుకు మీరు ఎంకాములు చేశారు లేకపోతే ఎంఎస్సీలో ఎంఏలో ఎంబీబీఎస్ఓ ఎంటెక్ ఇంకేదో చేసి ఉండేవాళ్ళు నాకు తెలీదు ఊరికే నాకేం తెలుసు చెప్తున్నానంతే అందుకనే మీకు కామర్స్ వంట ప్లస్ కామర్స్ ఇంకా తామర తమరగా పెంపొందిస్తున్నారు కామర్స్ పాఠాలు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా సమ్ ఎక్స్ప్లనేషన్ ఐ డో నాట్ నో వెదర్ యూ డాంట్ వర్డ్ పర్సనాలిటీ ఆల్సో కలర్స్ అవర్ వాల్యూస్ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ కొందరు రంగు కళ్లద్దాలతో చూస్తారు ఈ ప్రపంచాన్ని కొందరికి అంతా మోసం కనబడుతుంది కొందరికి అంతా బాగున్నట్టే కనబడుతుంది మన నమ్మకాలు మన ప్రవర్తన మన ఆశయాలు ఇవన్నీ కూడా మన పర్సనాలిటీ వల్ల కలర్ అయ్యే అవకాశం ఉంది ఓ స్టేట్మెంట్ ఒకటి ఉంది యద్భావం తద్భవతి అని మనకు మహాభారతంలో దుర్యోధనుడు ధర్మరాజు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ స్వభావాలు మీకు తెలుసు వాళ్ళిద్దరికీ గురువులు ఒకరే అదే స్కూల్లో చదువుకున్నారు బ్యాస్ మేట్స్ వీళ్ళు వాడు దిక్కు కూర్చునే వాళ్ళు నూరు సీట్లు ఇటుండేవి ఐదు సీట్లు ఇటుండేవి అంతే తేడా కదా ఆయన పిలిచేదో అడిగాట అదేదో సంస్కృతంలో శ్లోకం ఉంది జానామీ అని నాకు రాదు పూర్తిగా జానామీ అంటూ తెలుసు అని చెప్పనాడు ధర్మరాజుని పిలిచి అడిగేండట ఏమిటయ్యా అని మంచి చెడు రెండు తెలుసు సార్ చెడు దిక్కు నా పోదు మంచిదిక్కే నా మనస్సు ఉంటుంది అని ఈయన అన్నట్టర్యోధనని పిలిచి అడిగాట మంచి చెడు నాకు కూడా తెలుసు నువ్వే పాటలు చెప్పినావు గదా నా మనసు అడుగుబోతుంది కానీ ఇటుబోదు అని అడంటే తెలిసిందా మీకు మై మైండ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ కండిషన్ గెట్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దీస్ థింగ్స్ నాట్ టువార్డ్స్ దోస్ థింగ్స్ బట్ ఐ డూ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అసూయ వల్ల దుర్యోధనుడు ఇంత పగబట్టాడు ఎస్ఆర్ నో అసూయ బ్యాడ్ అని నాకు తెలుసు తెలీదాన్ని కురుక్షేత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలియక కాదు తెలుసు అసూయ పదేవసానం తెలుసు అవునా మిగిలిన వాళ్ళందరినీ పక్కన ఎట్టు పెట్టి అక్కడ తృష్టుడుంటే చివరికి ఎవరు గెలుస్తారో తెలుసు అయినా పదకొండు అక్షోహిళ్లు మా వైపు ఐదో అక్షోహిళ్లు మీ వైపు అర్థం చేసుకోండి చివరికి ఏమైంది పద్దెనిమిది క్విట్ ఏదైనా డిక్షనరీ కనుక మీరు చూస్తే యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ హోల్ క్యారెక్టర్ అండ్ నేచర్ అని కనబడుతుందండి ఇంటికెళ్ళాకేదన్నా రీక్షని చిన్నది కానీ పెద్దది కానీ చూడండి పర్సనాలిటీ అంటే మేము ఏదో పొడవు లావు అనుకున్నాం క్యారెక్టర్ అంటాడేంటి నేచర్ అని అంటారు అంటే అసలైన అర్థం ఇదన్నమాట మనం ఇంతసేపు తప్పుడు అర్థంలో తప్పుడు ప్రభావంలో ఉన్నట్టు లెక్క క్యారెక్టర్ అంటే ఏమిటి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ యూ హ్యావ్ దట్ కంబైన్ టు ఫామ్ యువర్ పర్సనాలిటీ ఓహో క్యారెక్టర్ అంటే క్వాలిటీస్ అన్నమాట మరి నేచర్ అంటే ఏమిటి యువర్ నేచర్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఓహో మళ్లీ లూప్ క్యారెక్టర్ అంటే నేచరు నేచర్ అంటే క్వాలిటీస్ క్వాలిటీస్ అంటే పర్సనాలిటీ ఇక్కడ ఏమిటి కొంచెం క్లారిటీ వచ్చింది ది వే యు బిహేవ్ ఆర్ రియాక్ట్ అదర్ పీపుల్ థింగ్స్ అండ్ సర్కంస్టాన్సెస్ వ్యక్తులతో వస్తువులతో वेर्वे सदर्भाली प्रवर्ती व्यक्तित्वा नी कटर्तिमत्वा नी पर्सनल अर्थाने प्रयत्न चलोवा चूस्ते मन भयभक्त उमूल का मालाता మనకన్నా ఎవరో జూనియరో లేక క్లాస్ ఫోర్ ఎవరన్నా అనుకుంటే మనం ఇంకో తీరుగా మాట్లాడుతాం ఇది సాధారణంగా మనకు సగటున కనబడేటువంటి పద్దతి అలా కాకుండా పైన వాడికి గౌరవం ఇవ్వాలి తప్పదు సమానంగా ఉన్న వ్యక్తికి మనం గౌరవం ఇస్తూ ఇక్కడ అని అనకుండా ఇక్కడ రా అమ్మా మనిషి తెచ్చి పెట్టవా వెళ్ళాయని తడ తెలుస్తున్నా మీకు ఏ మనిషిని మనిషిగా ట్రీట్ చేస్తున్నావా మనిషిగా ట్రీట్ చేయటం లేదా ఎప్పుడైతే ఈ తేడా ప్రవర్తనలో కనబడుతుందో మీరు ప్రవర్తిస్తున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అంచనా వేయవచ్చును క్లియర్ నంబర్ టూ వస్తువులు ఉదాహరణకు పొరపాటున పొరపాటున క్యాప్ కింద పడిందని ఏమో జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఇట్లా అన్నా ఆ క్యాబ్ ఆడబోయ్ పడింది ఏం సార్ క్యాబ్ తన్నీ నువ్వు అని ఆయన అడిగాడు కింద ఎందుకు పడదు సరే అది తలలో పెట్టు తల మీద పెట్టుకునేదా జోబులో పెట్టుకునేదా విషయం వస్తుంది అదే అది వస్తువు ప్రాణం లేదు కానీ నేను దాన్ని కూడా వీరైతే నేను లేకపోతే నాయన నీ క్యాబ్ కింద పడింది తీసి పక్కన పెట్టుకోని చెప్పాలి పాత రోజుల్లో సాంప్రదాయ బద్ద కుటుంబాలలో చీపురు కట్టకు కాలు తగిలిన ఒరే కళగద్దుకో అనేవాడిని విన్నారు ఎప్పుడన్నా మీరు ఏ ప్రాంతమైనా సరే చీపురు కట్ట ఆఫ్టర్ ఆల్ చీపురు కట్ట అంటే క్లీన్ చేసేది కదా క్లీన్ చేసేదాన్ని కలగద్దుకోవడం ఏంటి ఇస్ గారు అది లేకపోతే నీకెంత అశుభ్రము ఎంత రోగాలు వస్తాయో తెలుసా అంటే ఫిలాసఫీలో ఉన్నటువంటి భగవత్ తత్వం ఏమిటది సర్వే సర్వత్రా ఆ భగవంతుడి చైతన్యం ఉంది చీపురు కట్టలో కూడా భగవంతుడున్నాడు అందుకని శిపురు కట్టను అగౌరవపరచవద్దు శరు కట్టను గౌరవించవలే అంటే ఏటి నడుస్తూ ఉన్నప్పుడు ఈ వస్తువు కాల్దంటూ ఆగ వస్తువు కాల్దంటూ నడవద్దు వ్యక్తులతో నడవద్దు అనుకూలమైన పరిస్థితుల్లో ఒక ప్రవర్తన అనుకూలం కాని పరిస్థితుల్లో ఒక ప్రవర్తన సమర్థనీయం కాదు సర్వే సర్వత్రా ఒకే ప్రవర్తన కావాలి నన్ను చూస్తున్న నాకు తెలిసిన వాళ్ళు తెలిసిన ఊళ్ళో ఉన్నప్పుడు నన్ను చూస్తున్నప్పుడు అదే ప్రవర్తన కావాలి తెలియని వాళ్ళు వేరే చోటు ఉన్నారు కదా నేను పిచ్చి పిచ్చి ఉదాహరణకు ఒక ఆయన గోవా పోయిండి అనుకుందాం ఎందుకు పోతురే గోవా ఊరికి అడిగాను నాకేం తెలుసు నే బోలే విశాఖపట్నం లేదా పెద్దగా ఉంటుందా నాకు తెలిసినంత పడుకు ఇండియా మ్యాప్ ఒక్క బాగా చూస్తే బే ఆఫ్ బెంగాల్ అరేబియా సముద్రం రెండు పెద్దగానే ఉంటాయి ఇంకా నువ్వు కన్యాకుమారి దిక్కుపోతే మూడు సముద్రాలు కలిసి చాలా పెద్దగా కనబడతాయి సముద్రం కోసం పోతాడా గోవా నువ్వు తాగుడు మంచి మంచి పాయింట్ చెప్పిండ తాగురు తమనాలు వ్యవహారం ఏబి సిడికి వెళ్ళి ఎందుకు చేస్తారు ఈ పని అక్కడ గుర్తుపడతారు కాబట్టి బోళ్ళంతా ధైర్యం వచ్చేసింది కొత్తగా ఇక్కడ ఈ ఊళ్ళో చేస్తే లేదు కోప్పడతారు లేకపోతే మీ నాన్న దగ్గర పోయి ఏ పిల్లగా చెడిపోయింది ఇట్లా అని చెప్పని అంటారు మీకు అర్థమైంది కదా అంటే పగలొక ప్రవర్తన రాత్రి ఒక గుర్తుపట్టే చోట ఒకటి గుర్తుపట్టడం చోట ఒకటి కొత్త ఒకటి పాత ఊళ్ళో డబుల్ ఈజ్ నాట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ నేచర్ ఈజ్ నాట్ ట్రూ పర్సనాలిటీ అర్థమైందా మీకు ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇన్ బిహేవియర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఓ పద్ధతిగా ఉండే కదీ ప్రవర్తన ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు మీరు హైదరాబాద్ మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరండి ఎవరిని వచ్చారా మొదటిసారి చాలాసార్లు వచ్చి ఉంటారు కదా అవునా రైట్ మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు హొబ్బో చార్మినార్ సాలార్జంగు గోల్కొండ అవునా రెండోసారి మూడోసారి ఇరవై రెండోసారి ఇరవై మూడోసారి ముప్పై ఏడోసారి లెక్క మర్చిపోయినాం సార్ ఎప్పటి నుంచి వస్తున్నాం మేము ఎన్నో రోజు నుంచి వస్తున్నాం రైట్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడెవరూ గుర్తుపట్టరని మీరు ఏదో చేస్తే మీ ఆత్మకైతే తెలుస్తోంది కదా ఎవరు గుర్తుపట్టలే మీరేదో చేశారు చేసినందువల్లయితే ఇట్ యు కాంట్ కన్సీల్ ఇట్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్ కదా ఇట్ హాజ్ రిజిస్టర్డ్ ప్రభుత్వ థ్రూ యువర్ లైఫ్ ఇట్ మే బి రిమైండింగ్ యు నేను ఇక్కడ ఉన్నానని ఒక ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు కూచ్చుకుంటూ ఉంటుందేమో బాధ్యత అయితే మన ప్రవర్తన ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు ఎవరు చుట్టంతో నిమిత్తం లేకుండా నాది కన్సిస్టెంట్ బిహేవియర్ ఉంటుంది దట్ ఈస్ క్యారెక్టర్ ఏ ఎండ పట్టడం క్యారెక్టర్ కాదు మీకు అర్థమవుతుందా if you are all alone do you need to worry about developing your personality you are nizamabad nizamabad eda nizamabad la 63 63 ha ammu nizambad lo 63 baa mottham prapancham meeda meer okkade unnaru అనుకోండి ఎట్లా ఉంటుంది సార్ ఇంతమంది కనబడుతున్నారు కదా అని ప్రశ్నలు మొత్తం ప్రపంచం మీద మీరు ఒక్కరే ఉన్నారు అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు అవసరమా అర్థమైంది కదా మీకు చెడ్డ మంచినే మాట్లాడలేదు అక్కడ దాకా రాలేదు వ్యూఆర్ ఎ సోషల్ బీయింగ్ సంఘంలో సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నలుగురితో వ్యవహరించాలి కాబట్టి నలుగురు మెచ్చే ప్రవర్తన కావాలి కాబట్టి नच्छन अपकार अन्यायम चेस्ट अंदव मन कोर्सनिटी अंतो दाभिपरचो पर्सनलिटी अभिवृद्धिपरच बर हेर स्टैल मार्च कास्ट बटल वेसम काटर अं नेर्प मनो ग्रहिस्टूँ ह्यूम बीइंगज सोष ऐन a magnetic power which attracts people towards him pratakkarlo nu itharlu nannu mechukovali ane etuvanti oka bhavana manaku kalabartu untundi recognition and acceptance from the society adi lekapothe vilavillaadi pothavu nu telsina manushidi ikre poduna kalisina appudu good morning cheppakapothe emaindi naake emainda ayanake emainda emaindi emi goda pedthukoni endukane good morning cheppaledu nu anukuntavu if people negative if people don't bother about you mimmalni palakarinchakapothe pattinchukokapothe lemo maamulaga maatlade manushi maamula paddhatigga maatladakapothe mee reaction ekka untundi oka restlessness feel avtaru meer ante you want continuity in the cordial relationship between persons plus you would like to attract the attention of the person le pothuna inna kotta shirt teskunu vachadu anukundam are baavundayya ekkado gonau ante he will be happy ఆయన కొత్త తీసుకొచ్చి ఇవాళ పుట్టినరోజు కొత్తదంటే ఏమైంది పైసలున్నాయి కొన్నావు యూ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్ మీకు అర్థం అవుతుందా ఇప్పుడెవరో ఉంగరం పెట్టుకుని వచ్చాడనుకోవయ్యో మామగారింటికి పోయినట్టు నువ్వు పంటకి ఉంగరం పెట్టిండు అంటే ఆయన మావ పెట్టిండు అని ఆయన సంతోషిస్తాడు అనుకో చెప్పి ఏమి పదివేళ్ళు ఉన్నాయి పది పెట్టిన ఇంకెన్ని ఉన్నాయి కాళ్ళ కూడా పెడతావా ఆ మెట్టలు అంటారు కాళ్ళ వేళ్ళకు పెడితే ఎంత డిసప్పాయింట్ అవుతాడు ఆయన అర్థం చేయాలి You would like to be appreciated, you would like to be recognized, you would like to be loved, you want to be wanted, not unwanted. You're wanted to know what happened it feels <laughs> like you have lost your people, you give lots of is aware of it. You've got to know what happened, you have it feels like you are watching. కష్టంలో ఆయన ఈయనకు సహాయం చేశాడు ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ ఇంకొక ఆయన సహాయం చేయలేదు ముభావంగా ఉంటాడు అర్థమేమిటి అరే నా కష్టం వచ్చినప్పుడు నువ్వు నా కష్టంలో నాతో పాలు పంచుకున్నందుకే యు ఆర్ మై ఫ్రెండ్ ఆయనకు నేను ఎంత చేశా నాకు అవసరం వచ్చినప్పుడు చేయలే ఈయనకు నిజానికి నేనంత సహాయం చేయాల కానీ నాకు అవసరం వచ్చినప్పుడు వచ్చి పక్కన నిల్చున్నాడు నీకు అర్థమైందా సో వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ వాంటెడ్ వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ అన్వాంటెడ్ The beautiful Christian concept. Do unto others as you want others to do unto you. Uruleyeviyona niñchele naravaran apriyamutara manambuna kutana narulakuna viseyeku niki parayanamu parama dharma padamudak ellan. Yee dharma vante? Itarlu yehdi cheshte ni ku manchidhan anipishto ondo, adhi nu itar lagu chey. Itarlu yehdi cheshte ni ku manchidhi kaadan anipishto ondo, adhi nu itar lagu chey. Pundu nek aravar naa pude unen, good morning anna. He felt very happy. No, itar lagu chey oppo, good morning anna chey oppo. నేనేదో పని మీద ఏదో తిక్కలో ఉండి కోపడ్డాను నేను నీకు బాధపడ్డావు నువ్వు ఇంకొకరిని కోపడకు ఇంకొకరిని బాధ పెట్టకు అంటే ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఏం చేయకూడదు ఎలా చేయకూడదో మనం ఆలోచిస్తూ ఉండటం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆల్ దట్ ఈస్ యునీక్ అబౌట్ అన్ ఇండివిజువల్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ మేక్ వన్ స్టాండ్ ఇన్ అౌడ్ నూటికొక్కడు కొన్ని చోట్ల ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి అండి మా ఆర్గనైజేషన్ లో ఇలాంటి వాడు మరొకడు ఉంటే బాగుండు అని చెప్పనంటారు లేకపోతే ఆయన రెండు రోజులు లీవ్ పెడితే మన నడవస్తారు అంటే వీఆర్ సో డిపెండెంట్ ఆన్ హిమ్ అని చెప్పడం ఏ ఊరు ఏ కాలేజీ భీమగల్ భీమగల్ ఇప్పుడు మీరు గమనించుంటారు కొన్ని కాలేజీలలో కొందరు వాళ్ళు మంచితనం వాళ్ళను మెతకతనం వాళ్ళను ఏదో ఒకటి ఆ ప్రిన్సిపాల్ గుడిభుజంగా ఉంటారు అవునా కదా అవునా కదా రైట్ కొందరు ఏం చేస్తావు ట్రాన్స్ఫర్ చేయిస్తావా చూద్దాం నువ్వు నన్ను చేయిస్తావు నేను నిన్ను చేయిస్తాను చూద్దాం కదా ఉంటారా ఉంటారా కొందరు వాట్ డూ యూ వాంట్ టు బీ మీకు అర్థమైందే నా పాయింట్ వాట్ డూ యూ వాంట్ టు బీ ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ గారు చెప్పిన పని అంతా చేస్తున్నారనుకోండి ఈయన ఆయనతో చెంచారా అన్నాడు మీరు చెయ్యరనుకోండి జాగ్రత్త ఆయనతో స్నేహం చేసే తర్త మనిషి ప్రిన్సిపాల్ నినేమని అంటాడు మీకు అర్థం ఇప్పుడు ఈ వాంటెడ్ అన్వాంటెడ్ అర్థమైందా మీకు నచ్చే ప్రవర్తన నచ్చని ప్రవర్తన ఇలాంటి వ్యక్తి నాకు కావాలి అనుకునే భావన ఇలాంటి వ్యక్తితో నాకు పరిచయం వద్దు అనేటువంటి ఆలోచన ఇలాంటి వ్యక్తితో నేను స్నేహం చేయాలి అనే భావన ఇలాంటి వ్యక్తితో మాత్రం నాకు స్నేహం వద్దు అనుకునేటువంటి భావన డిటర్మైన్స్ ఒక్కోసారి ఒక రకమైన అభిప్రాయాలున్న వాళ్ళు ఆ రకమైన అభిప్రాయాలు ఉన్న వాళ్లతోనే స్నేహాలు కడతారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం నిజానికి బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమనుకోకండి ఒక ఆయనకు తాగుడు అలవాటు ఉందని అనుకుందాం అవునా రెండు మూడేళ్లైంది కౌన్సిలింగ్ తర్వాత ఓ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు విత్ 24 ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఊళ్ళో తాగుడు కాళ్ళు ఎవరో వీళ్ళకి తెలిసిపోతుంది అవునా కదా అవ్వదని చెప్పినా కరెక్టే కదా ఇప్పుడు ఒక ఆయనకు ప్యాక్ ఆటే అలవాటు ఉందని ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊళ్ళో ఎవరో నీకే తెలియదు పదేళ్ల నుంచి ఉన్నావు ఆయన తెలిసిపోతే ట్వంటీ అవర్స్ అంటే బర్డ్స్ ఆఫ్ ది సేమ్ పెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చెప్పని అంటారు ఒకే రంగుల ఎన్నికలున్న పక్షులన్నీ కలిసి గురుగడతాయట లేక గూడు కట్టుకుంటాయట మనకేం తెలుస్తుంది అవునా ఓకే సమ్ టోటల్ ఆఫ్ వేస్ట్ ఇన్ విచ్ ఇండివిజువల్ రియాక్ట్స్ అండ్ ఇంట్రాక్ట్స్ విత్ పీపుల్ ప్రవర్తన స్పందన ప్రతిస్పందన నుంచేందుకు మోసగించాలి నిన్ను నువ్వు నాతో అబద్ధం చెప్పలా నేను నీకెందుకు అబద్దం చెప్పాలి नुना मैं नीत मनाक अर्थवत अंत एवर् दूरता दूसम ये कारणाल चे एवर तो स्नें ये कारणल एवरी दूर प्रयत्न डिफाइंड ऐस इंग्रेड रिटिवली एंडूरी पैटर्न आफ् था फीलिंग अं बिहेवर नी मनो एलोचन एला प्रवर्तना भावोद्वेगा ఏ రకమైన సందర్భాలలో నువ్ ఎలా ప్రవర్తిస్తావనేటువంటి నాగుకు మీ గురించి ఉన్న అవగాహన దీస్ థింగ్స్ డిటర్మై మై యాటిట్యూడ్ టువర్డ్స్ యూ అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఆస్ పర్సనాలిటీ సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్ సైకలాజికల్ ట్రేట్స్ క్యారెక్టరిస్టిక్స్ మోటివ్స్ హ్యాబిట్స్ యాటిట్యూడ్ బిలీవ్స్ అండ్ ఔట్పుక్స్ ఎన్ని పదాలలో చెప్పిన ఆంతర్య బి యాటిట్యూడు బిహేవియరు ప్రవర్తన దాని యొక్క ఫలితం అనేటువంటిదే మనం అర్థం చేసుకోవాలి వై డెవలప్ పర్సనాలిటీ ఎందుకు డెవలప్ చేసుకోవాలి బికాస్ ఇట్ హెల్ప్స్ యూ టు డెవలప్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ మంచి జరుగుతుంది మంచి చెయ్యాలి మన వల్ల మంచి జరగాలి చేస్తున్న పనిలో నిరంతా సాయం చేయగలగాలి దానికి దూరంగా ఉండను ఎగతాళి చేయను, నవ్వను డిస్కరేజ్ చెయ్యను అర్థమవుతోంది కదా సో ఇట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ ఏ పాజిటివ్ ఆటర్ట్యూవ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ మధ్య సినిమాలలో కూడా చూపించారు ఓ రోడ్డు మీద ఓ చెట్టు వానకో ఏదో పడిపోయింది రోడ్డు అడ్డంగా ఉంటుంది కదా అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు అటు పక్కన ఇటు పక్కన ఉంటారు ఎవరికి వాళ్ళు కూర్చుంటారు ఎవరు పట్టించుకోరు చిన్న కుర్రాడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ అక్కడ పెట్టేసేసి ఆ చెట్టును తోటానికి ప్రయత్నం చేస్తాడు ఒక్కరి వల్ల అవుతుంది ఆ చెట్టు అవ్వదు వీడు కుర్రాడు అవునా వాడు చూస్తున్నందుకు ఇంకో పది మంది వస్తారు పది మంది పిల్లలు చూస్తున్నందుకు ఆగిపోయిన బస్సులో వాళ్లు ఆ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చెట్టును పక్కన తీస్తారు మళ్లీ ట్రాఫిక్ స్మూత్ ప్రయాణం చేయటం మొదలెట్టింది చోరవా చురుకు ఇనిషియేటివ్ ప్రయత్నం సమాజానికి మంచి అన్ని వయసులో వాళ్లలోనూ ఉండాలి కదా అసలు ఈ ఆలోచన అందరిలోనూ ఉంటే బాగుంటుంది కదా ఎందుకు అందరిలోనూ కలిగించలేకపోతున్నాం మనం ఎక్కడో వ్యక్తిత్వంలో లోపం ఉంది నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది ఇట్స్ నాట్ మై కన్సర్న్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు నీకంత దయ్యంటే నువ్వు ఫోన్ చేసి ఆ అంబులెన్స్ తెప్పించు నాకెందుకు ఐ డోంట్ కేర్ i am not concerned with okay. this are 20 tatvam tappo aretundi point to inculcate positive qualities like punctuality samayanni palincheetundi tatvam flexible attitude willingness to learn friendly nature eagerness to help others and so on manchi personality valla develop avthadi okka punctuality gurinchi maatadtham for example meer mee friend ni 6 o'clock habits lo kalustaan ani chepparandi meer 6 o'clock elli undaraku avuna 6:30 daka raledu మీరేమనుకుంటారు ఆరు గంట రావట్లేదు ఆయన సిక్స్ కుండు మీరు సిక్స్ తడి దాకా వెళ్ళలేదు ఆయన తిట్టుకుంటూ ఉంటాడు మీకు లాజిక్ అర్థం కదా ఇప్పుడు యూ వాంట్ అదర్స్ టు డూ అంటూ ఇదే కదా సిక్స్ అనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు అటో ఇటో చెప్పలేం గానీ ఆరంటే ఆరు గంటలకు కలవాలి ధర్మం డీమియేట్ అవ్వడం ఆ ఇంకో వ్యక్తిని వెయిట్ చేసేటట్టు నేను ప్రవర్తించాను అంటే ఐ హామ్ డిస్రెస్పెక్టింగ్ యూ డిస్రెస్పెక్టింగ్ యువర్ టైమ్ అనమాట నా టైమ్ ఈస్ మోర్ వాల్యుయబుల్ యువర్ టైమ్ ఈస్ లెస్ వాల్యుయబుల్ అని చెప్పి నేను కన్వే చేస్తున్నట్లు తప్పు కదా అసలు నిజానికి మీలో నేను ఎలాంటి అభిప్రాయాన్ని కలిగించాలంటే ఆయన కరెక్ట్ గా టైంకి వస్తాడా నేను ఫైవ్ ట్వంటీకి బయలుదేరినా చేరుకుంటా గానీ ఎందుకన్నా మంచిది ఫైవ్ ఫిఫ్టీన్కే బయలుదేరతా నా ఆయన వచ్చి నా కోసం వెయిట్ చేయకూడదు నేను వెళ్ళి కావాలంటే అది కోసం వెయిట్ చేస్తే తప్పు కాదనే భావన మనసులో కలిగించడం అనేటువంటిది బై డిమాన్స్ట్రేటెడ్ యాక్షన్ ఆన్ మై పార్ ఐ హెవ్ క్రియేటెడ్ అన్విక్షన్ ఇన్ యువర్ మైండ్ దట్ యూ మస్ట్ రెస్పెక్ట్ మై టైమ్ అండ్ యూ షుడ్ నాట్ లూజ్ మై రెస్పెక్ట్ నేను నేను గౌరవిస్తున్నది నువ్వు పోగొట్టుకోకూడదు నా సమయాన్ని నన్ను గౌరవిస్తున్న విషయం నువ్వు తెలియపరుస్తే నిన్ను నేను గౌరవించేటువంటి కొంచెం ఎక్కువవుతుంది పాయింట్ ఆఫ్ సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దేర్ స్మైల్ ఎ లాట్ స్మైల్ ఈస్ ఎవ్ దట్ సెట్స్ రైట్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ వాల్డ్ కొందరు నవ్వకపోయినా బాగుంటారు కొందరు నవ్వితే బాగుంటారు కొందరు నవ్వితే బాగుండదు మనం ఏం చేస్తాం అలాంటి వాళ్ళని మినహాయించినట్టయితే నవ్వుతూన్న మొక్కన్ని ఉన్న వ్యక్తితో స్నేహం చేసుకుందామని మీకు అనిపిస్తుందా లేకెప్పుడు చినుమణలాడుతూ కోపంతో మూకుడు లెక్క ఉండే వాళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుందా మీకు అర్థమవుతుందా ఎందుకని నవ్వుతున్న వ్యక్తిలో పాజిటివ్ క్వాలిటీస్ ఆంటిసిపేట్ చేస్తావు నువ్వు ఎప్పుడు సీరియస్ గా ఉండేది గుడ్ మార్నింగ్ వాట్స్ గుడ్ అబౌట్ దిస్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి ఊరుకోవాలి వాచ్ గుడ్ అబౌట్ దిస్ మార్నింగ్ అంటే రెండోసారి చెప్తావా నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు అంతే తేడా ఇప్పుడు నేనేదో చిరాకులో ఉన్నాను అనుకో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఊరుకుంటా అంతే లేకపోతే నేను పెద్ద ఆఫీస్ అని కొంచెం జూనియర్ లెక్చరర్ అని గుడ్ మార్నింగ్ అను అంతే కానీ ఎక్నాలజీ అయితే చేస్తావు కదా చిరునవైతే నవ్వుతాను కదా అంటే ఆ రెస్పాన్స్ కనుక నాలో లేకపోతే లేక నాలో విపరీతమైన రెస్పాన్స్ కనుకొస్తే అంటే అందరూ గుడ్ మార్నింగ్ గుర్తున్నావు అనమాట మనసుకదే గుర్తున్నావా అంటే ఇక మళ్ళీ ఆయన ఏంటి వస్తే ఆయన అటుపోతాడు పొరపాటు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయండి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే భావ ప్రకటన నైపుణ్యాలు వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ బ్లాంక్ మైండ్ కంటెంట్ ఉండాలి ఎప్పుడొస్తుంది మంచి పుస్తకాలు చదివితే వస్తుంది మంచి స్నేహాలు చేస్తే వస్తుంది మంచి ఆలోచనలుంటే వస్తుంది దానివల్ల మాట మంచిదవుతుంది ఆ మాటని వీ మస్ట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ అనర్ దట్ టచ్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ హృదయాలను హత్తుకునేటట్టు మార్పుకు ప్రభావానికి గురయ్యేటట్టు మాట చక్కగా ఉండాలి నోలు మంచిదైతే దానికి అంత పవర్ ఉంది నోరు మంచిదైతే అంటే నేనెప్పుడు ఓ స్పూన్ షక్కరేసుకుని మాట్లాడుతుంటే తీయగుడుతుంది అది అసలు భావాలు ఎట్లున్నాయో అది ముఖ్యం నోట్ల షక్కరేసుకుని మాట్లాడు కాదు ఇట్స్ నాట్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఆర్ హనీ ఆర్ సంథింగ్ ఎల్స్ యూ పుట్ ఇన్ యువర్ మౌత్ దట్ మేక్స్ ది డిఫరెన్స్ ఫర్ యూ సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు అప్పుడప్పుడు సినిమాలు చూస్తారు కదా అప్పుడప్పుడు నన్ను రెగ్యులర్ గా కాకపోయినా అవునా పాత సినిమాలు అంటే చరిత్రాత్మకమైన హిస్టారికల్ పిక్చర్స్ అవి ఎంత పవర్ఫుల్ స్పీచెస్ ఉండేవి తెలుసా హిట్లర్ కదిలించేశాడు జనాన్ని మంచిగా కాదు చెడ్డ కాదు వేరే విషయం అవునా మన అన్నగారు ఎట్లా ఉండేది స్పీచెస్ ఇప్పుడు కొందరు మాట్లాడుతుంటే వినాలనిపించదు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఆ వాళ్ళకి ఆ లేదు వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కదా కేవలం రంగులేసుకుని సినిమాలో నటిస్తే ఆ పవర్ వస్తుందా నీకు అర్థమవుతుందని నేను చెప్పేది ఇట్స్ నాట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ దట్ గివ్స్ విత్ ఇ పవర్ it is purity that gives to the power it is the conviction the way he has lived his life that gives to the power అత చేసుకొడానికి ప్రయత్నం చేయి కేవలం ముఖానికి రంగులు వేసుకున్నదో వల్ల గ్లామర్ రాదు మీరు ఏమనుకోకపోతే కనబడ్డప్పుడు అలా ఎప్పుడు ఫుల్ మేకప్ తో ఉంటారు కాబట్టి వాళ్ళ అలా కనబడతారు గానీ ఒసల్ పొద్దు లేచినప్పుడు వాళ్ళని చూస్తే మళ్ళీ జన్మలో చూడరు ఎవరైనా సరే వాళ్ళ మీరు వాళ్ళిద్దరు ఎక్సెప్షన్స్ అని అనుకుంటారేమోనని చెప్తున్నా డెవలప్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్ దేంతో వింటామండి ఎన్ని ఉన్నాయి రెండు ఏం పని చేస్తుంది ఒకే పని చేస్తే రెండు రెండు పనులు చేస్తా చెవులు రెండు ఒకే పని కళ్ళు రెండు ఒకే పని నోరొకటి రెండు పనులు చిరుడు వాగుడు ర్థమైంది నంబర్ టూ కళ్లకు దేవుడు కండ్రెప్పలు ఇచ్చాడు ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుంటావు చెవులెప్ప చెవిరెప్పలు ఇవ్వలే మా అంటే ఓ పావుతీలో బరువు పెరుగుతుంటే నేను చెవిరెప్పలుంటే అంతే కదా పెద్ద నష్టం వస్తుండేనా నష్టమేం రాదు కానీ ఎందుకు చెప్పిండ చెవిరెప్పలు ఎందుకు ఇవ్వలే చచ్చినట్టు విను వినదగు నెవ్వరు చెప్పిన विनी तरवा रेस्प विनक माड़े हक् नीक लेस्कार का आर्वापे रिहा प्राक्टी ने पिपू मोदेतारम्मा अंदाजा నైన్ మంత్స్ నైన్ మంత్స్ మొట్టమొదటి మాట ఏం పలుకుతారు వాళ్ళు ఉండవే మీరు చెప్తారేంది మీరు చెప్తారేందా తొందర భావ ప్రకటన సామర్థ్యాలు నాకు అర్థమైంది ఏమంటారా మా పిల్లలు అత్త అంటారు అత్త అంటారా తా తా తావచ్చు త అంటారు అమ్మ అని అంటారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ అంటారా అమ్మా అంటారా వందల సార్లు ఆ చిన్నప్పటి నుంచి అమ్మ పాప అమ్మ పాప అంటే ఓహో ఈ ముఖం అమ్మ అన్నమాట అని రిజిస్టర్ చేస్తున్నారు ఆవిడొచ్చి అక్క చెల్లి అక్క చెల్లి అని ఓహో ఈ ముఖం అక్కడన్నమాట అని రిజిస్టర్ చేసుకున్నాడు అట్లా ఎవరెవరు వచ్చి వాళ్ళు వర్షపెట్టి పిలుస్తారు కదా పిల్లల్ని వర్షపెట్టి పిలుస్తారు అట్లా రిజిస్టర్ చేసుకున్నారు అంటే వందల సార్లు వేల సార్లు ఆ శబ్దాన్ని విని రిజిస్టర్ చేసుకుని అమ్మ అనేటువంటిది ఫస్ట్ లెటర్ ఎందుకు తెలుసునా అకారాదిగా చాలా తేలిక పలకటం కాని అది మర్చిపోయి మాకు మావత్తుమ్మ కాకు తావత్తుత్త నాన్నకు నాన్నలో నా అక్క అక్క మీకు తెలుసా పిల్లలు ఇట్టని మాట్లాడతారు మరిది డిఫెక్ట్ కాదు ఒక స్ట్రగుల్ ఫర్ కమింగ్ అవుట్ కోడి గుడ్డులో నుంచి ఆ ప్రాణం వచ్చినప్పుడు గుడ్డు ఎలా బద్దలు కొట్టుకుని పైకొస్తుందో అంత శ్రమ పడుతున్నాడు ఆ శిశువు నెలలు నెలలు విని ప్రాక్టీస్ చేసి మాటలు ఇలా మనం ఎలా పడుకోబెడితే అలా పడుకున్న శిశువు నెమ్మదిగా ఒక్క వైపుకు తిరుగుతాడు తిరిగి బోటపడతాడు బోర్ల పడి దేక్తాడు పాక్తాడు మనిషి పుట్టాక భాష పుట్టిందా భాష పుట్టాక మనిషి పుట్టాడా షోర్ అందువల్లనే ఇన్ని భాషలున్నాయి క్లియర్ ఇదే లాజిక్ మనిషి పుట్టాక మతం పుట్టిందా మతం పుట్టాక మనిషి పుట్టాడా మతం పుట్టాక మనిషి పుట్టింటే అందరు మనుషులు అదే మతానికి చెందిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు మనిషి పుట్టక ముందు గనక భాష పుట్టింటే పుట్టిన మనుషులందరూ ఆ భాషే మాట్లాడుండేవాళ్ళు అందుకని భాష ఎవరి సృష్టి మతం ఎవరి సృష్టి మరి దీని గురించి పోట్లాడలేదు ఇందుకు అర్థమైంది చెప్పేది అది సరే అది అర్థమైపోయింది అందుకే చెప్తుంది ఇప్పుడు దీని గురించి పోట్లాడేందుకు నువ్వు మీ ఇంట్లో వంకాయ కూర ఇష్టం ఆయనకు బెండకాయ కూర ఇష్టం కోట్లాడేందుకు ఇష్టం వచ్చి ఆయన ఇష్టం వచ్చింది ఆయన తింటాడు లాక్కోవడం కాదు తిన్నావా అంటే జాగ్రత్త ఊరేస్తా అంటున్నాడు ఆయన అది వచ్చిన పంచాయతీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించు నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తానన్న స్వాతంత్ర్యం సహనం ఇతర పార్టీకి గౌరవం మనం ఇవ్వటం లా వాంట్ ఎవరి వన్ ఆఫ్ యూ టు డూ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఐ డోంట్ గివ్ యూ ది ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ నాకేం స్వాతంత్ర్యం ఉంది తెలుసా మీ అందరి స్వాతంత్రాన్ని హరించే స్వాతంత్ర్యం నాకుంది తిక్క ఆ తిక్కకో లెక్క కాన్ఫిడెన్స్ నమ్మకం ఉన్న మనిషిని మీరు గౌరవిస్తారా నమ్మకం మనిషిని అభిమానిస్తారా మరి మనలో నమ్మకం ఉందా మన మీద విశ్వాసం ఉందా మన రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా ఈ సమాజ భవిష్యత్తు మీద విశ్వాసం ఉందా ఆ లక్షణాలు కనబడుతున్నాయా ఏమన్నా అర్థమైందా సాఫ్ట్ స్పోకెన్ మాట తీరు ఎలా ఉండాలి సాఫ్ట్ అంటే అంటే అంటే గొత్తులోనా భాషలోనా భావంలోనాల్లో ఉండాలి జరగ ఒకసారి మెత్తగా మాట్లాడు చూపించవ మెత్త అమ్మా భావంలో ఎందుకు కుదరూ మార్చి కూడా గొంతు మార్చడం కాదు కదా భావంలో పిల్లలు తప్పు చేశాడు కొట్టాలి ఎంత మృదువుగా చెప్తారు ఇందాక నేను చెప్పినట్టు పరిస్థితులను బట్టి సందర్భాలని బట్టి వ్యక్తిని బట్టి చెప్పే విషయాన్ని దృఢంగా చెప్పాలి కానీ కఠినంగా చెప్పకూడదు తేడా తెలిసిందా దృఢంగా చెప్పాలి కఠినంగా చెప్పకూడదు తప్పు చేశాడు అనుకుందాం నరికేస్తా ఏమనుకుంటున్నావు ఊళ్ళో ఉండవు తెలియక చేసినామని అనుకుంటున్నా ఏమనుకో బారి కూరుకుంటున్నా నేను మంచివాడి అనుకుంటున్నావు కదా మంచితనమే చూసినావు నా రెండో సైడ్ తెలియదు లాజిక్ గుడ్ పర్సనాలిటీ డెఫినెట్లీ ఇన్క్లూడ్స్ సాఫ్ట్ స్పోకెన్ నేచర్ ఆఫ్ ది ఇండివిజువల్ లివ్ యువర్ ఎగో బిహైండ్ చాలా కష్టం అది ఇక్కడ నెత్తి మీద కూర్చున్నంత వరకు మనిషి తిక్క గానే ప్రవర్తిస్తాడు అలా ఉండకూడదని తెలిస్తే రవ్వంతైనా ఆలోచనలో ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది కదా ఇంట్లో సమస్యలు ఉంటాయి ఇంట్లోనే వదిలిపెట్టి గడప దాటి బయటకెళ్లి ఉద్యోగం చేసుకోండి ఉద్యోగంలో సమస్యలు ఉండొచ్చు అవి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చిరాకులు మాకండి మీకు తేడా తెలిసిందనుకుంటున్నా పోలిక పోటీ హెల్తీ లిమిట్స్ లో ఉండటం మంచిది అన్హెల్తీగా ఉండకూడదు హెల్ప్ అదర్స్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇందాక నేను లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు సాయం చేయాలి వీలైతే సాయం చేయాలని చెప్పి ఎందుకది ఉదాహరణకు అవునయో ఉంటారా పావు గంట అరగంట ఉంటారా ఉంటారు కదా ఎట్లా రెసిడెన్షియల్ రెండో రోజే కదా ఇది ఆ థర్డ్ రోజు అయితే ఈ పాటికి బ్యాగులు సర్దుకుని అటు దిక్కులు చూసేటోడు సెకండ్ రోజు కాబట్టి ఉంటారు కదా ఉండండి హెల్ప్ ఎవర్ హార్ట్ ఎవర్ మీకు ఏదన్నా ఇబ్బంది సాయం చేయాలని ఉంటుందా అక్కడ లేదని ఒక్కడనే చేసుకుంటానని అనుకుంటారా యూ వాంట్ ఎవరి వన్ హెల్ప్స్ టు హెల్ప్ యూ కదా similarly everyone else also wants all others to help them ee ok satyam artham aite we will know what it means to live together guruzar naki ayan chethilo rendu bagulu unnay ani anukundam naa chethilo oka bag undi for example ane ne saayam pattana aa vai meer pattukondi ee vai ne pattukunte aidu madappa premayan okaru moodrolaku anni techukunnamu ఆయన ఇష్టం ఆయన తెచ్చుకున్నాడు మూడు రోజులు కని తెచ్చుకున్నావెందుకు డోంట్ కంపేర్ యువర్ లైఫ్ టు అదర్స్ యూ హావ్ నో ఐడియా వాట్ దేర్ జర్నీ ఆల్ అబౌట్ ఇతరులతో పోల్చి చూసుకుని వాళ్లట్లా వీళ్ళిట్లా ఏడుపును పెంచుకోవద్దు జీవితంలో ఎవరి జీవితాలు వాళ్లవి ఎవరి కష్టాలు వాళ్లవి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి చీమ కష్టాలు ఏను డోంట్ హ్యావ్ నెగటివ్ థాట్స్ ఆర్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్ ఇన్స్టల్ ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ ది పాజిటివ్ ప్రెసెంట్ మూమెంట్ ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లో చైనా వాళ్ళు మరోచోట పద్దెనిమిది కిలోమీటర్ల లోపలికి ఆక్రమించుకుని వచ్చి ఇంకో గుడారం వేశారు ఇలా ఐదు గుడారాలు వేశారు ఇందా లేదు కెన్ఐ కంట్రోల్ ఇట్ కెన్ఐ స్టాప్ ది చైనీస్ ఐ కెనాట్ కానీ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా ఒక అవేర్నెస్ డాలో పెరగాలి మనకు ఆర్మీ ఉంటే వాళ్ళేం చేస్తున్నారు కనీసం హెలికాప్టర్లలోనో ప్లేన్లలోనో వెళ్లి చూసుకోవచ్చు కదా ఇలా నెమ్మదిగా కనుక టెరటరీ సరెండర్ చేయటం మొదలు వాడు ఢిల్లీ దాకా వచ్చి ఢిల్లీలో ఓ టెంట్ వేస్తాడు దాని అర్థమైందని చెప్పే చుట్టూ నీకు స్నేహితులు ఉండాలా శత్రువులు ఉండాలా యువర్ ఫ్రెండ్స్ ఈజ్ ప్రొటెక్షన్ ఫర్ యూ యువర్ ఎనిమీస్ కెనాట్ బి ది ప్రొటెక్షన్ అంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నిజానికి దేశంలో బలమైనటువంటి రాజకీయ చైతన్యం గనకు ఉన్నట్టు అయితే వేరేవాడు కన్నెత్తి చూస్తాడు అనేది చూడడు బలహీనమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నందుకు అవినీతితో కూరుకుపోయి ఉన్నందుకు ఆ ఒకరు ఎవరో ఎస్టిమేట్ చేశారు రెండు నుంచి రెండు వరకు ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో భారతదేశం నుంచి స్విస్ బ్యాంక్ అకౌంట్స్ కు వెళ్లిన మొత్తం ఆరు కోట్లు అని చెప్పని ఉంటేనా అని మీరంటే నేనేం చేయలేను నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ పదిహేను నుంచి ఎంత పోయిందో మీకు తెలియదు సార్ అంటే నేనేం చేయలేను పద్దాకా లెక్క చెప్పినావు పది నుంచి పదమూడు ఏప్రిల్ ముప్పై దాకా నువ్వు లెక్క చెప్పలేదంటే నేనేం చేయలేను అంటే ఇది అంతా కలిసి తక్కువ మరి హౌ కెన్ యువర్ కంట్రిబ్యూట్ ట్రీటెడ్ ఆస్ పూర్ నిజానికి డబ్బంతా ఇక్కడ ఉంటే మనమేం మార్పు తీసుకురాలేమా అర్థమవుతుందా మీకు అంటే మొట్టమొదట పట్టిన రోగం ఏమిటి దేశానికి ప్రజాస్వామ్యానికి అవినీతి ఏం చేయాలి కామర్స్ లెక్క చెప్తాం సార్ మాకు ఇది తెలియదు సార్ అర్థం చేసుకోండి ఏం చేయాలి ఓ సారీ సారీ సారీ సారీ డోంట్ ఓవర్ డూ కీప్ యువర్ లిమిట్స్ కొన్ని పరిధులు ఉంటాయి కొన్ని లిమిట్స్ ఉంటాయి బీ యువర్ లిమిట్స్ డోంట్ ఓవర్ స్టెప్ యువర్ లిమిట్స్ డోంట్ టేక్ యువర్ స్టెప్ సో సీరియస్లీ నోవెన్ హెల్ప్ డస్ కొందరు చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది ఎంత సున్నితమైన మనస్సు ఉంటే ఓ చిన్న మాట అంటే అబ్బో రెండు రోజులు నిద్రపోడు మరే అంత సున్నితంగా ఉంటే కష్టం అంత సున్నితంగా ఉండొద్దు అని చెప్పనే అర్థం డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ట్ ఎనర్జీ ఆన్ గాసి మరో నా టీవీ సీరియల్ చూసినావా ఐదు నిమిషాలలో మూడేమిట్లు దిగిద్దామే మూడు దిగితే ముప్పై దిగితే నీకేందుకు నిన్న రాత్రి చూసిన టీవీ సీరియల్స్ గురించి పొద్దున స్టాఫ్ రూమ్ లో డిస్కరు ఎందుకు సినిమా చూసొచ్చినాగున్నది ఓ ఐదు నిమిషాలు డిస్కస్ బా చేసిండే బాగా అయిపోయింది అరే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్త తెలుసినాక్స్ ఒక బాక్సులో ఆఫీస్ వస్తున్నాయి ఇంకేం బద్దలు కొడుతుంది అది అయిపోయింది మాట్లాడుతుంది సేపు మాట్లాడతావు హౌ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ యూ ఆర్ స్పెండింగ్ ఆన్ థింగ్స్ దోంట్ యాక్ట్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తును మార్చే సామర్థ్యం ఉన్న అంశాలపై నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు నీ భవిష్యత్తును చెడగొట్టేటువంటి అంశాలపై నువ్వెంత సమయాన్ని ఖర్చు పెడుతున్నావు ఇది మళ్ళీ ఏం సార్ ఇంత స్వార్థంలో ఆలోచించాలా సార్ అని మీరు అనొచ్చు ఇక్కడ స్వార్థం కాదు నీ భవిష్యత్తు భద్రంగా ఉండటానికి నీ డ్యూటీ నువ్వు చేయటం వల్ల ఇతరులలో ఆ చైతన్యాన్ని నువ్వు కలిగించటం వల్ల కావలసిన కావలసిన పరిస్థితులను సృష్టించడానికి నువ్వు పూనుకుంటున్నావు అంతే యువర్ టైం షుడ్ నాట్ బి వేస్ట్ ర్సనాలిటీ ఎనీథింగ్ టు డూ విత్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క పరమార్థం ఏమిటి జీవితం అంటే ఏంట తెలియదు ఉన్నతశిఖరాలు మాదంతా ఫ్లాట్గా ఉన్నది ఉన్నతశిఖరాలు ఏడు ఉంటాయి మా భూమి అంతా ఫ్లాట్ ఉన్నది ఉన్నతశిఖరాలు లేవు ఎక్కడ అధిరోహించమంటో చెప్పు ఏళ్ళో ఉన్నాయా ఉన్నత శిఖరాలు లక్ష్యాలను శిఖర మాట చెప్పి మాట ఆ మాట ఒప్పుకుంటా నేను మన ఉన్నత ఆశయాలు లక్ష్యాలనే మన శిఖరాలనుకుని అవునా ఇక్కడ ఉన్నత శిఖరాలను అధిరోహించడం అంటే అనుకున్న కష్టమైన పనులను సాధించడం అర్థం మన అబ్దుల్ కలాం గారు ఏమన్నారు dream big and transform those dreams into reality amaru correct ante kalalu ganandi manchi kalalu gananadu artho chadaga kalalu kaadu manchi kalalu ganandi aa kalalani sahakaram cheskure enduko krush cheyandi manchi vaalla avvandi ani cheppali so you must accept it right purpose of life what could it be boggala aagi pokunda phuvuda vikasinchalanu prayatnam cheyali moggal andanga untayi కానీ తుచ్చేస్తే కొంచెం విచ్చుకుంటాయి తప్ప మామూలుగా చెట్టు మీద ఉన్నప్పుడు మొగ్గ విచ్చుకుని పువ్వు పువ్వు కాయ కాయ పండై పండులో నుంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు మళ్ళీ పునఃసృష్టికి దోహదం చేస్తాయి కదా అది మనకు తెలిసినటువంటి సత్యం అంటే మన పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు మొగ్గల్లా వస్తారు వాళ్ళని మనం ఏం చేయాలి పరిపూర్ణమైన పువ్వుల్లాగా వికసించేటట్లు చేసి పంపించాలి రేపు పొద్దున వాళ్ళు వాళ్ల కాళ్ల మీద నిల్చుని సరియని నిర్ణయాలు తీసుకునేటువంటి పద్దతిలో ఉండేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలి తప్ప కేవలం సిలబస్ చెప్పి పంపించేయటం కాదు అనేటువంటిది అక్కడ ఆంతర్యం హ్యావ్ యూ ఎవర్ బీంగ్ చీటెడ్ హ్యావ్ యూ ఎవర్ చీటెడ్ అదర్స్ హౌ డూ యూ ఫీల్ అన్ అదర్స్ చీట్ యూ సో వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ చీటింగ్ విలువలంటే ఏంటి జీవితానికి వ్యక్తిత్వానికి విలువలకు సంబంధం ఉందా ఇరవై రెండేళ్ల వయస్సులో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచినటువంటి ఐఏఎస్ లోన్ వ్యక్తి పేరు చెప్పాలా అక్కర్లేదు కొన్ని రోజులు లోపలికి కొన్ని రోజులు బయటకి బేల్ మీద అంత తెలివితేటలున్న వాళ్ళు ఈ తప్ప ఎలా చేశావు ఎవరో చెప్పి చేయించారు చెప్పి చేయించినప్పుడు నీ సొంత తెలివి ఏమైంది అందుకని శిక్ష అనుభవిస్తున్నావు పాయింట్ అర్థం అవుతుందా అంటే మనకు దేశంలో తెలుగుల వాళ్లేగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యేది వాళ్ళు విలువలతో ఉన్న వ్యక్తులు కావాలా విలువల్ని త్యాగం చేస్తున్న వ్యక్తులు కావాలా ఎక్కడ దొరుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చిన్నప్పటి నుంచి బలహీనతలతో పెరిగినటువంటి మనస్తత్వాలు పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు విజృంభిస్తున్నారు విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అది వ్యక్తిత్వం ఎందుకు అవుతుంది బయట ఉండవలసిన వాళ్ళకుందరు జైల్లో ఉన్నారు జైల్లో ఉండవలసిన వాళ్ళకొందరు బయట ఉన్నారు కొన్ని రోజులైనా వాళ్ళు ఇటు అటు ట్రాన్స్ఫర్ అవుతుంటారేమో నాకు తెలియదు వచ్చే ఎన్నికల ముఖ చిత్రానికి ఏ చిత్రం ఉంటుందో ఇందా చెప్పాను డూ వన్ టు అదర్స్ అదర్స్ టు డూ వన్ టు యూ అని చెప్పాను వన్ యూ డెవలప్ యువర్ పర్సనాలిటీ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ యూ బికమ్ మోర్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ గ్రేటర్ సెల్ఫ్ డైరెక్షన్ నీకు సంబంధించిన విషయాలపై బాగా ఆలోచించి నిర్ణయాలు చేసే నిర్ణయ సామర్థ్యాలు నీకు వస్తాయి మేకింగ్ ఇంటెలిజెంట్ ఛాయిసెస్ తెలివైన నిర్ణయాలు తెలివైన ఎంపిక చేసేటువంటి అవకాశం బికమింగ్ హ్యాపీయర్ అండ్ మేకింగ్ అదర్స్ ఆల్సో హ్యాపీయర్ వాట్ మోర్ యూ వాంట్ ఏం కావాలి నీ జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుంది నువ్వు సంతోషంగా ఉండటం ఇతరులను సంతోషంగా ఉండనివ్వటం లేక ఉండేటట్టు చెయ్యటం ఈ రెండు జరిగినప్పుడు మంచి పర్సనాలిటీ ఉంటే ఇది సాధ్యమవుతుంది మరి అందరూ అందరి మంచిని కోరుతూ ఉన్నప్పుడు అసాధ్యం అనేది ఉండదు కదా అందుకని చెప్పి అవసరం అని చెప్పి మనం భావించాలి అవర్ పర్సనాలిటీస్ కంట్రోల్ అవర్ బిహేవియర్ మన ప్రవర్తనను మన ఆలోచనని మన భావాలని మన భావోద్విగ్నతలని మన వైఖరులను మన యొక్క ని ఇవి నిర్ణయం చేస్తాయి స్వామి వివేకానందో అంటాడు యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అంటే మనం చూసి వచ్చాయి హస్త సాముద్రిక అని చెప్తున్నాడేమో ఆయన అనుకుంటాము ఆయన హస్త సాముద్రిక అని చెప్పలే యువర్ యాక్షన్స్ ది రిజల్ట్స్ ఆఫ్ విచ్ విల్ డిటర్మైన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఆర్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ అని చెప్పి ఓ పని ఎందుకు చేస్తాం ఆలోచన వచ్చినందుకు ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా ఆలోచన వచ్చినప్పుడే దాని మంచి చెడులు గనక మనం విశ్లేషణ చేసుకుని ఉన్నట్టయితే అది కొనసాగించుకోవాలో ఆహ్వానించాలో అభివృద్ధి పరుచుకోవాలో తృణీకరించాలో అప్పుడు తెలుసుండేది ఆలోచన వచ్చినప్పుడు దాని లోపలికి ఆహ్వానించి పెంచి పోషించాం ఆ చెడు పెరిగి పెరిగి పెరిగి కుళ్ళు ఏర్పడింది ఆ కుళ్ళుతో ఆలోచిస్తున్నాం కుళ్ళు మాట్లాడుతున్నాం కుళ్ళు చేస్తున్నాం మనం మరి కుళ్ళిపోకుండా ఏమవుతుంది సమాజం మనం అందుకని జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది వై షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ బై చేంజింగ్ ఫర్ ది బెటర్ బై ఎట్లీస్ట్ వన్ ఈ సెషన్ యొక్క పర్పస్ ఏమిటి ఎవరైతే ఈ పాఠం చెప్తున్నారో బహుశా తిరిగి వెళ్లిన తర్వాత మరింకింత బాగా పాఠం చెప్పడానికి ఉపయోగపడవచ్చు ప్లస్ ఈ సబ్జెక్ట్ చెప్పినటువంటి వాళ్ళకి ఇదెందుకు సార్ తలనొప్పి మాకు అని చెప్పని మీరు అనుకోవచ్చు మోర్ ఇంపార్టెంట్లీ వ్యక్తిగతంగా యాజ్ అ ఇండివిజువల్ మీకు మీ ఆలోచనలో మీ ప్రవర్తనలో మీ వైఖరిలో వన్ పర్సెంట్ మంచి వైపు మార్పు తీసుకొస్తే ఈ సెషను ప్రయోజనవంతమైనట్టు లేకపోతే ఆలోచింప చేయలేకపోతే ప్రయోజనవంతం కానట్టు లెక్క సెల్ఫ్ మోటివేషన్ తో ప్రారంభమై నేను నా బాధ్యత నా జీవితము నా కుటుంబము నా ఊరు నా కాలేజీ నా దేశము నా సమాజము అనేటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తనతో స్పూర్తి లేక ప్రేరణ పొందినందువల్ల ఏమవుతుంది స్వీయ విశ్లేషణ సాధ్యమవుతుంది ఎక్కడున్నాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్లాలి ఎలా వెళ్లాలి ఏమిటి అని చెప్పని దానివల్ల స్వీయ కార్యక్రమ నిర్వహణ సాధ్యమవుతుంది దానివల్ల క్రమశిక్షణ दाद आत्म विश्वासम दादी अभिवृद्धि दावे वोलची एवाल्युवेटमू दावल तुम निग्रहमु अधारम आधिपत्यम दाव ताने प्रारंभि दा पाकनेवकाश उग्री डेवलप बिगन विस आह्वान पलकें ఆ వన్ మార్పు ఇవాళ కనుక ప్రారంభిస్తే బహుశా ఒక ఆరు నెలలకు సంవత్సరానికో మీలోనే ఒక మార్పు వస్తుంది మీ ఆలోచనలో ఒక మార్పు వస్తుంది మీ ప్రవర్తనలో ఒక మార్పు వస్తుంది దానివల్ల ఓహో అప్పుడెప్పుడో మనం థర్టీ ఎయిత్ నాడు ఐ స్టార్టెడ్ రీథింకింగ్ క్వశ్చనింగ్ రీడిఫైనింగ్ రిఫైనింగ్ రీలర్నింగ్ అన్లర్నింగ్ అండ్ లుకింగ్ ఎట్ థింగ్స్ డిఫరెంట్లీ సో ఇట్ హాస్ బ్రాట్అబట్ చేంజ్ ఇన్ మై లైఫ్ టుడే అని మీరు ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అనుకోవడానికి నాంది ఈనాడు మనం పలికినట్టు అవుతుంది he was physically active mentally alert intellectually inspired spiritually awakened emotionally balanced morally strengthened and socially relevant so as to become a positive constructive contributing citizen of the society become a seed effect eternity awakened divinity trukdana cheppalante oka vitranallo anantha maina shakti daguundi aa vitrana ni naatite mokkoutundi maanavutundi prati season lo nu 10000 lo 20000 lo puvulu pandlu vastaru ఆ పళ్లలో విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలతో మళ్లీ మనం కనుక మొక్కలు నాటినట్టయితే విత్తనాలు నాటితే మళ్లీ మొక్కలు వచ్చినట్టయితే అది మొత్తం ఈ భూమండలం సరిపోనంతగా విస్తృతి చెందేంతటి శక్తి ఉంది ఎన్ని తరాల తర్వాత ఆ విత్తనంలో మొదటి విత్తనంలో ఎంత విస్తృతమైన బలం ఉందో ఆ విత్తనంలో కూడా ఆ బలం ఉంది పుచ్చ ఎన్ని గింజలు ఉంటాయి చాలా ఉంటాయి పనస పండులో ద్రాక్ష పండులో ఆపిల్ పండు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అన్ని మిత్రాలు నాతే అసలు భూమి ఎక్కడ సరిపోతుంది మనకి సరిపోదు అందుకే ప్రకృతి ఏం చేసింది ఐ విల్ నాట్ టేక్ ది రిస్క్ ఐ విల్ గివ్ యూ మాక్సిమం ఇట్స్ ఫర్ యూ ఏది ఎన్ని ఎకరాలలో నువ్వు మామిడి పంట వేసుకోవాలి ఎన్ని ఎకరాలలో వేప ఎన్ని ఎకరాలలో జామ ఎన్ని ఎకరాల్లో మరొకటి భూమిని దేనికి ఎంత ప్రపోషో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటావనేటువంటిది నిర్ణయం దీది కానీ నాకు సంబంధించినటువంటి అద్భుతంగా లక్షల కోట్ల సంఖ్యలో నేను విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటాను విత్తనం శక్తి అర్థమైంది మనకు మరి ఆలోచనలు విత్తనాలు లాగా శక్తివంతమైనవి Every thought is a seed. Every word is a seed. Every experience is a seed. Every expression is a seed. Everything is a seed. There is nothing which is not a seed. That seed is God and that God is in you. And the same element is in every other person. If you gradually encant Talking to me the champion will get him the sun of it. I have no idea where I am you but you are Spiritual That because సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి ఎవరి వల్ల స్నేహము సహనము ప్రేమ ఎక్కడ పోతున్నాయి ఇంత తిక్క ఇంత అసూయ ఇంత ఇగో ఎందుకు వస్తోంది దానివల్ల కదా ఎన్ని కష్టాలు వస్తున్నాయి మీరేమనుకోకపోతే నైన్టీ ఫైవ్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ మ్యాన్ మేడ్ అడ్ మేడ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ నైన్ అని కూడా చెప్పొచ్చు ఏ సునామీనో ఎత్తుకువేకో వస్తే మన వల్ల కాదు కానీ అవునా మిగిలినవన్నీ ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్లు సగ్రీగా సప్లై చేయకపోయేందువల్ల రోగాలు వస్తున్నాయి మంచి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయి ఇన్ని రోగాలుండవు మీరేమనుకోకపోతే వైన్ షాప్లు ట్విన్ సిటీస్ లో చాలా ఎక్కువైనాయి అయినా కాదా మీరు ట్విన్ సిటీస్ వాళ్ళు ఉన్నారా అన్ని ఊళ్ళ నుంచి వచ్చిన అంటే ఊళ్ళ టై మీన్ అదర్ దాన్ ట్విన్ సిటీస్ అనేనా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయ్యా చేయతండి అమ్మో కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏ ఊరండి రావుల పాలే పెద్ద పేరుందా ఏమా చిక్కు గుర్తూరండి మధిపట్నం కృష్ణా జిల్లా ఇంకో పేరుంది దానికి బందర్రు బందరంటారండి మరి మీరు మొత్తం మచిలీపట్నం అంటే మేము ఒప్పుకోం అసలు పాత పేరు బందరండి తర్వాత మచిలీపట్నం అయింది కృష్ణా జిల్లా క్యాష్ కదండి అదేంటండి మరి విజయవాడలో పెట్టలేదు ఎందుకో అదే సంగతి చలకలు జమీందారు గారు నా దగ్గర ఉండేవా అన్నాడా ఏమో మనకు తెలియదు వదిలిపెట్టేసే రైట్ ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు మర్చిపోయారు మిగిలిన వాళ్ళు మూడో ప్రాంతం అన్నమాట కదా రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎవరు బాబోయ్ పుట్టిచన్లు బాంబులు కత్తులు కటారులు మన సినిమాలకు టెక్స్ట్లు కంటి చూపుతో చంపేస్తా బార్డర్ పంపిస్తా మరి ఇక్కడ ఎందుకు కంటి చూపుతో చంపేయగలిగిన ఆ చైనా వాళ్ళు ఎదురు నేను సరిపోతున్నాను ఎక్కడ పుట్టామో మన చేతుల్లో ఉందా పంపించే ముందు దేవుడు ఏమన్నా అడిగాడా లేక మనం ఆయన్ని అడిగామా సరే ఊళ్ళో పుట్టించాను సార్ వీళ్ళ ఇంట్లో పుట్టించాను సార్ బాగా డబ్బున్నాడు సార్ లేక ఆయన బాగా తెలివి సార్ నాకు మంచిగా పాఠాలు చెప్తాడు సార్ ట్యూషన్కి వెళ్ళకాలేదు వాళ్ళు ఇంట్లో పుట్టించాను సార్ ఎవరన్నా చెప్పాడా మిమ్మల్ని అడిగాడా దేవుడు లేక మీరు ఆయన అడిగితే ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడా మీరు ఇష్టం వచ్చినట్టు చేశాడా ఎందుకు చెప్తున్నా నేను ఈ విషయం బర్త్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆల్సో డెత్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈజ్ టు లివ్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ పుట్టుక నీ చేతిలో లేదు చావు నీ చేతిలో లేదు పుట్టుక చావుల మధ్య ఉన్న అవకాశమే నీ చేతుల్లో ఉంది దాన్ని సద్వినియోగపరచుకోవటమే వ్యక్తిత్వం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో సీతాకోక చిలుక చాలా అందమైనది ఇంతకన్నా అందమైనది ఏమైనా మీకు తెలుసుంటే ఒకసారి చెప్పండి దీన్ని సంతోషిస్తాను ఎంత గుండెలు నేనిక్కడ ఉండగా నన్ను అందంగా ఉన్నామని మీరు భావించడానికి సన్నగా నల్లగా పొడుగ్గా పాకుతూ ఒంటి మీద దురద కలిగించేటువంటి గొంగలి పురుగు కూడా అని పాట పాడుతుంది ఇంకో పురుగు మురుస్తుంది మనం ఏం చేస్తాం మన పని కాదది అలా ఉన్న గొంగలి పురుగు తన తపస్సు చేత తపన చేత తహ్తహ చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైన సీతాకోప చిలుకగా పునర్జన్మ ఎత్తుతోంది ట్రాన్స్ఫర్మేషన్ ప్లస్ బ్రిలియంట్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ వండర్ఫుల్ సిమెంట్రీ ఎడమ కుడి ఒకే రకంగా ఉంటుంది అద్భుతమైన రంగులు అద్భుతమైన డిజైన్స్ అద్భుతమైనటువంటి ప్యాటర్న్ ఒక తోటలోకి గనక మీరు వెళ్లి ఓ పది సీతాకొక చిలుకల్ని చూస్తే ఒకదానిలా ఇంకొకటి ఉండదు అంత బ్రిలియంట్ బిబిల్డరింగ్ వెరైటీ ఉంటుంది ఇంత తెలివు మనిషి మరి గొంగలి కూర కావాలా సీతాకొక చిలుక కన్నా ఇంకా ఉన్నతంగా ఏమైనా అవ్వటానికి ప్రయత్నం చేయాలి పాయింట్ అర్థమైందా మీకు యూర్ ఇంటెలిజెన్స్ మస్ట్ హెల్ప్ యూ టు బికమ్ సంథింగ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ Not compete with the caterpillar. Compete with the butterfly and become more beautiful in your thoughts, patterns, actions and what not. More to Preston. Where are we now? Where do you want to go? How will you get there? Wake up to the reality. Take up the challenge. Make up the loss of time and resources which you have experienced till now and come up in life. There is no other way to come up in your life. Life unto you, and then you కొట్టు బరుపు చంపు నీటి లైఫ్ ఏంటి ఉండనిస్తారా వేరే వాళ్ళు మనల్ని వేరే వాళ్ళు మనల్ని ఉండనిస్తారా మీకు హ్యాపీగానే ఉండాలి నేనే వన్ను వేరే వాళ్ళు ఉండనిస్తారా ఏం సార్ ఏమి తినపడలేదా ఆయన గారి బ్రతకనిస్తాం మనం ఏమయ్యా నిన్నంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు పోనీ వాట్ ఈజ్ లైఫ్ అండి వాట్ ఈజ్ లైఫ్ వస్తున్నా వస్తున్నా ఇప్పుడు నేను వస్తున్నా అంటే మీకు ఏదో అర్థం వచ్చినట్టుంది నేను వస్తున్నా అంటే ఏదో అర్థం వచ్చినట్టుంది మీకు రెండు వందల ఎనిమిది రోజులు పాదయాత్ర మరి మీకు అది గుర్తురాకపోతే అట్ట నేను వస్తున్నా అంటే కింద నుంచి పర్వాలేదు కింద నుంచి వేయండి మధ్యలోంచి వేస్తే మెడకు తగుతుంది అరే కింద నుంచి వేయమంటే అడి తీస్తాడు కింద నుంచి అరే గ్రౌండ్ పే భయ్యింద కింద వదిలిపెట్టని అయిపోయింది అంతే ఎంత వస్తాయి అంత ఏమండి మీ నాడు పాపం మేమేం పాపం చేసేవారు నేనేం చేయను నాకు కావాల్సింది కాదు లైఫ్ అంటే ఏంటో చెప్పండి ఏమా ఎవరు మిక్స్ చేయమన్నారు ఎందుకవుతాయి ఎందుకు అవుతాయి ఎట్లా ఎవరు చెప్పారు అది అంత కంపల్సరీగా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మనం సారోస్ ని వాళ్ళు ఇట్స్ ఫోర్స్ దానస్ ఎట్లా వృధాకి గులాబీ పువ్వుకు ముళ్ళుంటాయి ఒప్పుకుంటాను నేను మల్లె ఎందుకు పెట్టలేదా మొగలిపు ఒళ్ళంతా ముళ్ళే నీకేమైనా అర్థమవుతా ఉందా నేను చెప్పేది ఎలా ఉండాలి ఎందుకు సరే పోనీ మనకు ఆటే టైం లేదు మిమ్మల్ని విసిగించాను గానీ కొన్ని రకాల నిర్వచనాలు ఉంటాయి లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగిట్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లేట్ అది ఇది అని చెప్పను కాలేజీలో పాఠం చెప్తున్నప్పుడు ఓ పిల్లవాడు చేస్తాడు వెళ్లి దగ్గరకు అడిగే ఏం రా సార్ ఈ సిలబస్లో లేదు సార్ అన్నాడు ఇదేమైంది దీనికి చేయదలింది సిలబస్ లో లేస్తారన్నాడు నేను ఒక నాయన నీకు ఇరవై రెండేళ్లు ఉన్నట్టు అనిపిస్తోంది నాకు శతమానం భవతి నూరేళ్లు జీవిస్తావు ఇరవై రెండేళ్ల వరకు ప్రశ్న తెలియక సమాధానం తెలియక జీవించేసావు ఇవాడిని గుర్తు చేసిండకపోతే ఇంకో డెబ్బై ఎమ్లు కూడా ఇలాగే జీవించుండేవాడివి అని చెప్పాడు నీకు అర్థమైందా ప్రశ్న తెలియకుండా సమాధానం ఎట్లా వస్తుందండి జీవించేస్తున్నాం గాని గురించి అవగాహన ఉండొద్దా తప్పులు ఒప్పులు తప్పప్పులు ఇతరులు చేసినవి మనం చేసినవి గమనించకుండా జీవిస్తే ఎలా అప్పుడు చేసిన తప్పులే పునరావృతం అవుతూ ఉంటాయి అవి అట్లానే చేస్తూ ఉంటాం అవే అనుభవాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ది ఓన్లీ లెసన్ దట్ హిస్టరీ టీచర్ దోస్ హు డోంట్ లెన్ లెసన్స్ ఫ్రమ్ ది హిస్టరీ ఆర్ బెస్టింగ్ టు రిపీట్ ది మిస్టేక్స్ ఓ యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందో తెలీదా మీకు మళ్ళీ ఎప్పుడు యుద్దం జరిగినా అదే జరుగుతుంది కదా మీకు అర్థంతోందా నేను చెప్పే పాయింట్ ఓ యుద్దం జరిగితే రెండు వైపులా జనం చేస్తారు కదా అంటే యుద్దం మంచిది కాదు అవునా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు ఓ కొత్త నాయకుడు వచ్చాడు వాడికి తిక్కు వచ్చింది ఆ వాడు తా తిక్క తీరేంత వరకు వాడు యుద్ధం ప్రకటిస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు నీకు అర్థమవుతుందా పుట్టినప్పుడు ఏమీ తెలియదు తెలియకుండా ఈ ప్రపంచంలోకి వచ్చాం నిజానికి నేర్చుకోవటానికి ప్రపంచంలోకి వచ్చాం అందుకని లర్న్ టు లివ్ లివ్ టు లర్న్ చిన్నప్పుడు స్కూళ్లలో మనల్ని ఒక ప్రశ్న అడిగేవారు ఈ టు లివ్ ఆర్ లివ్ టు ఈట్ చెప్పు అని మనకు ఏడాది కూడా కదా అనుకున్నాం మనం ఎంత తేడా ఉందో రెండింటికి అలానే లివ్ టు లర్న్ లర్న్ టు లివ్ లో కాన్ఫ్లిక్ట్ లేదు తెలియకుండా వచ్చాం కాబట్టి నేర్చుకోవాలి నేర్చుకోవటం కోసం జీవించాలి అంటే జీవిస్తున్న ప్రతిరోజు ఏదో ఒకటి నువ్వు నేర్చుకోకుండా గనక ఉన్నట్టయితే ఎక్కడో నువ్వు పొరపాటు చేస్తున్నట్టు లెక్క మీకు అర్థమైందా ఓహో అటు నుంచి వచ్చిందా ఏంటి నుంచి వచ్చింది వదిలేసి ఒక్క విషయం కూడా కొత్త నేర్చుకోకుండా ఆ రోజు గతించింది అని అంటే ప్రాబబ్లీ యూ హెవ్ నాట్ పుట్ టు యూజ్ ద డే ఇన్ యువర్ లైఫ్ యూ హెవ్ లాస్ట్ ద డే లవ్ టు లివ్ అండ్ లివ్ టు లవ్ హత్యల వద్దు క్రూరత్వం వద్దు ఎదుట మనిషిని హీనంగా ప్రవర్తించేటువంటి తత్వం వద్దు जीवन प्रेम प्रेमक प्रेम तो जीवन अनेता प्रवर्तन लवर्न नंप्यूटर को पदे कदम ना लेदा अंत पदे तरह राबो मारे अवसर उ జీవితంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేర్చుకోవటాన్ని ప్రేమిస్తున్నప్పుడే జీవితం మీద నీకు చక్కని అవగాహన ఏర్పడుతుంది ఆ జీవితం నీకు ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు తిట్టుకుంటూ ఉండటం అనేటువంటిది జీవితానికి మంచి లక్షణం కాదు ఇది ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశానండి నేను ఎలిజిబుల్ టీ ఈజిక్ టీజ్ పి ఈజుకోల్ మూడు పార్ట్స్ కింద డివైడ్ చేసి లైఫ్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని చెప్పాను ఇదేమిటో చూద్దాం మొట్టమొదటిది ఎల్ఈస్ ఈ క్వల్ టు టి ఈ ప్రపంచంలో కాలం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు కానీ నాకు సంబంధించినంత పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఈ భూమిపై నేను ప్రవేశించింది నా పుట్టుక ఈ భూమి నుంచి నేను నిర్గమనం మరణం అనేటువంటిది నేను వెళ్ళిపోతున్నాను అంటే అనంతమైన సమయంలో birth is a point of time death is a point of time time between these two points of time constitutes life that means my life is my time on this planet earth puttaka mundu nenu leno chanipoyina tarvata nenu undanu nenu anedi eppudu undi jeevinchanapudu undi jeevincharovante eviti puttukaki chaavuki madhya unna samayam the gap between the birth and death constitutes my life clear so my life is my time on this planet earth an cheppochu ante life is equal to time an cheppochu ante l is equal to t an anochcha ippudu indulo kona andalu unnai manaki ippudu artham avutadi l is equal to t anappudu l minus t is zero anthega rendu samalaina apudu oka dantlo oncho t iseste migilede enti sunna right time t iseste jeevithamlo inke em undi ganaka దీని వల్ల మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎల్ ఈస్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనే ఆ సింబల్ వాడతాం మనం టోటల్ సమానం అన్నప్పుడు అంటే వాట్ ఎవర్ యుంగ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆటోమేటికల్లీ టు ది అదర్ సైడ్ ఇట్ ఈ ఎంప్లాయిడ్ దెన్ ఓన్లీ దే టు ఆర్ ఈక్వల్ అదర్వైజ్ దే ఆర్ నాట్ ఈక్వల్ దట్ మీన్స్ టైమ్ వేస్టెడ్ ఈ లైఫ్ వేస్టెడ్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 వ్యసనాలకెంతేపు వ్యవహారాలకెంతసేపు వినోదానికి ఎంతసేపు వ్యర్థ ప్రాపాలకెంతసేపు అది గనక నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో నిజంగా నీకు సమయం యొక్క లెక్క తెలుస్తుంది అదే నీకు జీవితంలో జీవించిన సమయం కింద ఉపయోగపడిన సమయం కింద పాయింట్ అర్థమైందా అంటే వర్చువల్ గా డోంట్ రే స్టైల్ పుట్ ఇట్టు ప్రాపర్ యూస్ అనేటువంటి విషయం నేను మీకు చెప్తున్నది మీ ద్వారా మీ స్టూడెంట్స్ అందాలి అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాను రైట్ నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మైండ్ వ్యూ ఆర్ అవర్ థాట్స్ అని ఇందాక చెప్పా మనస్ ఏం చేస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించడం అంటే ప్రశ్నిస్తూ ప్రశ్న ఆలోచన ఉన్నప్పుడే నేర్చుకోవడం సాధ్యమవుతుంది హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్ లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ లో క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో లర్నింగ్ చిన్న పాయింట్ చెప్తా మీరేమనుకోకండి నన్ను అందరూ వింటున్నారే కదా జాగ్రత్తగా అర్థమవుతోందా తెలుస్తోందా చాలా అటెంటివ్ గా ఉన్నారు కదా సెవెంత్ క్లాస్ నుంచి ఇంత అటెంటివ్ గా ఉంటే ఏమై ఉండేది మీకు అర్థమైందా ఇప్పుడు నేనే మిమ్మల్ని తప్పట్టడంలా అంటే ఏంటి అంత అటెంటివ్ గా గనక మనం సెవెంత్ క్లాస్ నుంచి గనక ఉండి ఉన్నట్టు ఇప్పుడు ఒక్కొక్కరము ఇంజనీర్ లో డాక్టర్లో మరోటో మరోటో విదేశాల్లోనూ ఉండేవాళ్ళము అవునా కదా నేను కామర్స్ చదివాను కామర్స్ చదివినందుకు తప్పట్టడం కాదు అంతే నాట్ తెలియదు ఆ వయస్సులో చెప్పేవాళ్ళు చెప్పలా అమ్మ నాన్న చెప్పలేదు గురువును పట్టించుకోలేదు ఏం చదువు చదువు చదువు చదువు బాగుడు బాగుడు అన్నారు చచ్చిపోయారు చెంది మనం చదవండి అది నేను చెప్తున్నాను ఎక్కడైతే ఆలోచనను ప్రోత్సహిస్తామో ప్రశ్నించటాన్ని प्रोत्सिता अब नत्व एर्पड़ी अभी मिस्ंग का मूडवदेटे पी इज इक्वल टू अं प्रोग्रेस इज ईक्वल पर्सूट आफ् एक्सल जीवे अभिवृद्धि कोसय सद्विन मेदड़ेक మంచి ఆలోచనలు చేయడానికి మంచి ఆలోచనలుంటే ఎలా వస్తాయి మంచి ప్రశ్నలు వచ్చాయి తెలుసుకుందాం అనేటువంటి తత్వం ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి నువ్వు వెళ్తావు అంటే అభివృద్దిని సాధిస్తావు జీవితం యొక్క పర్పస్ అదే కదా దిగజారిపోవటం పర్పస్ కాదు జీవితంలో అభివృద్ది చెందడం పర్పస్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సోఎల్ టు ప్రీఈక్వల్ టు ఈ లైఫ్ ఇస్ ఈక్వల్ టు టైమ్ ఇస్ ఈవల్ టు థికింగ్ ఇజ్ ఈ టుచింగ్ లీడ్ టు లర్నింగ్ ఇస్ ఇక్కల్ టు ప్రోగ్రెస్ ఇస్ ఇక్క టు పర్సన్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకున్నప్పుడు సమానం అవుతాయి అన్ని నన్ను రీప్లేసబుల్ అవుతాయి దేనికి దేనైనా సమాధానం చెప్పొచ్చు అంటే ఎల్ ఈస్ ఈక్వల్ టు ఈ అంటే ఎల్ మైన ఇస్ జీరో అంటే లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కన్నా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడే ఆ రోజున వ్యాపారంలో అభివృద్ధి వచ్చినట్టు లెక్క లేకపోతే ఐ డోంట్ నో వాట్ యు హావ్ డన్ ఇన్ యువర్ బిజినెస్ సన్ ప్యూర్లీ క్యాష్ బిజినెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ తో కొనే వస్తువుల కొన్నాను ఆ రోజు అన్నీ అమ్మేశాను స్టాక్ నిల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కు ఉండాలా తక్కువ ఉండాలా డిఫరెన్స్ బిట్వీన్ ది టు స్టేట్మెంట్ ఆఫ్ ఎఫర్ తయారు చేస్తు మనం ఏం చేస్తాం డిఫరెన్స్ బిట్వీన్ ది టు కాన్స్టిట్యూట్ ది ప్రాఫిట్ ఐ హావ్ మేడ్ Because I am doing cash బికాస్ ఐ హమ్ డూయిన్ క్యాష్ బిజినెస్ స్టాక్ డి నాట్ బీ టేక్ ఎన్ అకౌంట్ అనేటువంటి సత్యం మనకు అర్థం అవుతుంది ఒకసారి నవ్వుతారా కష్టం అని నవ్వా బాబు ఎవరన్నా నవ్వటం ఇష్టం లేని వాళ్ళు ఉంటే చేయొద్దండి సార్ పర్వాలి సార్ అన్నప్పుడన్నా నవ్వారు స్మైల్ కి అర్థమేమిటి sir. చెప్పిండు కాదు సార్ నేను నవ్వమని ఇంకా మళ్ళీ అర్థం అడుగుతున్నావేమిటి ఎస్ఎంఐఎ అనే అక్షరాల మధ్య చుక్కలు పెట్టడానికి కారణం ఏమిటంటే సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సెల్ ఇప్పుడే చెప్పాను పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్సెల్ టు ఎక్సెల్ యూ హు లర్న్ టు లర్ యూ హేక్ ది ఇనిషియేటివ్ యూ విల్ టేక్ దినిషియేటివ్ ఓన్లీ వెన్ యుటివేటెడ్ సచ్ మోటివేషన్ మస్ట్ బి సెల్ఫ్ మోటివేషన్ ఏదో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక ఆయన బాగుపడు బాగుపడమంటే మేము ఎట్లా కనబడుతున్నాం నీకు అంత తేలిక బాగుపడతాం అనుకున్నావా అని అనకుండా స్వీయ ప్రేరణతో టేకప్ మేకప్ అండ్ కమప్ అండ్ దట్స్ ఓన్లీ వే యూ క్యాన్ డెవలప్ అని మోటివేషన్ లీడ్స్ టు ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ లీడ్స్ టు సక్సెస్ అవర్స్ దార్ట్ విత్ ఇంగ్లీష్ లెటర్ ఈ ఫస్ట్ థింగ్ యూ మస్ట్ పెయిన్ టూ జాస్ట్ క్లాస్కి వెళ్తే ఉండాలి kada po ye padam chepa nayara chuda hare class ko belt hai hero laga wala class navu wala i am so happy i'll be completing that chapter today ఓ రెండు లెక్కలు నేను వర్కౌట్ చేస్తాను ఆ రెండు లెక్కల తర్వాత ఇంకో ఎనిమిది లెక్కలు టెక్ట్ బుక్ లో ఉన్నాయి అది మీరు వర్కౌట్ చేసి రండి అనుమానాలు ఏమన్నా ఉంటే రేపు డిస్కస్ చేద్దాం ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ టేకప్ చేస్తాం ఈ చాప్టర్ అర్థం కాకపోతే నెక్స్ట్ చాప్టర్ కూడా అర్థం కాదు మీకు అర్థమైంది అనుకుంటున్నా అంతే తప్ప ఇంకెన్ని చాప్టర్లున్నాయి సిరాబస్లా మార్చడక చెప్పాలి స్టూడెంట్స్ లవ్ యు ఆర్ స్టూడెంట్స్ డిస్లైక్ యు చిరునావు తో క్లాస్ కి వెళ్ళి నువ్వు చక్కగా పాఠం చెప్పితే వాళ్ళు ప్రేమిస్తారండి నా మాట మీకు నేను ఎందుకురా పాఠాలు చెప్పడం అని మనం ఏడుస్తో క్లాస్ కి ఎల్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారండి అది సో ఇఫ్ యు ఆర్ ఎంట్యూజియాస్టిక్ యు విల్ బి ఎనర్జెటిక్ ఇఫ్ యు ఆర్ ఎనర్జెటిక్ యు ఆర్ క్రియేటివ్ wen you are creative you will be willing to conduct think differently or teach differently. You will be experimenting. When you are experimenting, you get the experience. Accumulate that experience, it becomes expertise. When you are having the expertise, you are pursuing excellence. If you are pursuing excellence, how can there be failure for you in life? Why do you say failure in your life? You are all the same, you are all the same, you are all the same, you are all the same, you are all the same. If you are all the same, why can you do that? తప్పుడు వ్యవహారాల వల్ల డెవలపింగ్ ఎ ఫైన్ పర్సనాలిటీ పన్నెండు పాయింట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ టైం మేనేజ్మెంట్ పదమూడు పాయింట్స్ వాటి పరోక్షంగా నేను చెప్పాను లేదు మీరు అర్థం చేసుకుంటే మీకు తేలిగ్గా అర్థం అవుతుంది అలాగే సిలబస్ లో ఉంది కాబట్టి స్వాట్ అనాలిసిస్ బహుశా మీరు లోనో ఏ దశలోనూ చదివి ఉండవచ్చు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ అనేటువంటిది ఇది మనం అర్థం చేసుకోవాలి ఈనాడు స్కాలర్షిప్లు ఉన్నాయి బోల్డ్ అని కదా మనం మేం చదువుకున్నప్పుడు లేవు అది వేరే సంగతి నేనే కంప్లైంట్ చేయడం అనేది ఏమిటంటే అరే కొంచెం చురుగ్గా చదువుకోరా ఎన్ని స్కాలర్షిప్లున్నాయి మీకు ప్రోత్సహించండి డిస్కరేజ్ చేయవద్దు మీకు అర్థమైందా మీరు తెలిసిన సమాచారాన్ని పంచుకోండి ఇప్పటికే మనం కులం పేరిట మతం పేరిట నిలువు అడ్డగీతలు గీసి చిన్న చిన్న గ్రాఫ్ గళ్ల మనల్ని మనం మార్చుకున్నాం మనం స్వార్థం సంకుచితత్వం విపరీతంగా ఏర్పడి కళ్లకు బూతులు పడుతున్నాయి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు మాకు మంచిది కాదు అందుకే దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి బీ ఆనెస్ట్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ బీ క్లియర్ హెడెడ్ అబౌట్ యువర్ ఆపర్చునిటీస్ బి అన్మెర్సీఫుల్ అబౌట్ యువర్ వీక్నెసెస్ ఇఫ్ ఎనీ యు హావ్ అండ్ బీ వెల్ ప్రిపేర్డ్ అబౌట్ యువర్ థ్రెట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడన్నా మగవాడలో ఎవరైనా సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారా నేను అడగను నేను ఆగను కాబట్టి ఉంటే ఉంటే ఒకరు వన్ చేయొత్తండి ఇప్పుడు ఉన్నవాళ్లలో ఎవరైనా నేను అడగలే పాపం లేడీస్ ఫీల్ అవుతారు భారతదేశం తాగే అలవాట్లేదు కాబట్టి ఓ సిగరెట్ ప్యాకెట్ బహుమతి ఇద్దాం సార్ కావలసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకు స్రో ఆయిల్ సిగరెట్ దాగుతారు అనుకుందాం సమ్ బ్రాండ్ ఇష్టం ఆ ప్యాకెట్ తీ స్టాచ్యూటరీ వార్మింగ్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అరే కరెక్ట్గా ప్రింట్ చేసిండు స్పెలింగ్ లేని తప్పు లేవు ప్రూఫ్ కలిగిన అదా దాని అర్థం తప్పని తెలిసి ఎలా చేస్తున్నావు నీ తెలివితేటలు నేను ఎలా అంచనా వేయాలి పాయింట్ అర్థం అవుతుందా తెలిసాకేం చేయాలి తగ్గించుకోవాలి మానేయాలి సడన్ గా మానడంలో కొన్ని వస్తే రావచ్చు ఆల్రైట్ ఈ రోజున మంగళవారం నాడు నేను నిర్ణయం చేశాను ఏమిటి రోజు ఖైదు సిగరెట్లను ఈ వాటి నుంచి వచ్చే వారం వరకు నాలుగే తాగుతా ఆ నెక్స్ట్ బెంచ్ నుంచి మూడు రెండు ఒకటి సున్నా ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి తాగుతాను లేకపోతే మానేస్తాం నీకు అర్థమవుతుందా చెడును ఎలా కంట్రోల్ చేసుకోవాలి నియంత్రణ వల్ల మంచిని ఎలా పెంచుకోవాలి ప్రోత్సహించడం వల్ల చేస్తున్న మంచి పనిని ఎలా మనం మరింకింత ఎక్కువ సమయం ఖర్చు పెట్టాలి చేస్తున్న చెడు పనికి ఎలా మనం మరికి తక్కువ సమయం కేటాయించి ఉదాహరణకు ఎప్పుడో మీకు ఒక వీక్నెస్ ఉందని అనుకుందాం బీ అట్ దట్ టైమ్ విత్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సో దట్ దట్ వీక్నెస్ విల్ నాట్ ట్రబుల్ యువర్ మైండ్ కొంత గంటల కల్లా తాగురు అలవాటు ఉంది అని అనుకుందాం రోజు ఏడవటంతోనే మనసు గుస్తుంటది లాగేస్తుంది లాగేస్తుంది మనసు లాగేస్తుంది అప్పుడు ఏం చేయాలా ఆరున్నరకు గుళ్ల పోయి కూర్చో అయిపో అర్థమవుతోందా ఆ పూజ పురస్కారం ఏదో చేస్తారో ఆ తర్వాత ప్రసాదం పెడతారు ఆ తర్వాత ఎనిమిది గంటలకు మంగళహారతి ఇచ్చి క్లోజ్ చేస్తారు ఎనిమిది గంటలకు ఇంటికి రా టైం దప్పింది కదా అలవాటు దక్కుతుంది ఐదున్నరకు గుడికి పోయినా సార్ ఫైవ్ టు సెవెన్ దాకా అక్కడ ఉన్నా సెవెన్ కు మళ్ళీ ఇటు వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను so be honest about your strengths clear headed about your opportunities unmerciful about your weaknesses be well prepared about your threats so that you overcome them Strengthen your strengths continuously. Acquire the required new strengths and integrate them with the existing strengths so that you become better and stronger. And do the same thing about your weaknesses, but continuously weaken them so that your weaknesses become weaker and weaker. Don't welcome any new weaknesses into your life. For a part, you can say, if you have a problem, you can say, but you can say, you can say, you can say, you can say, you can say, you can say, put a full stop. to the existing limitations or the existing weaknesses etc. Be good and do good and in the beautiful quotation of Swami Vivekananda and the get inspired. Spurtyu vantama in the Jeevitaanee Jeevincitaanee ki Praetnaan chaiyandee Indahakene values kurinchi bhi chepteishyankada Learn to love to become a better human being Eda okroji prapanchaanee khali geishmane vedipol Vedipoina ppudu manchad andee ఇంకొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటే బాగుండేది అని అనిపించుకుంటేనా ఎప్పుడు పదేళ్ల కింద చేస్తే పీడ వదిలేదు ఇంత ఆలస్యంగా జాతీయంగా అనిపించుకుంటారా అర్థం చేసుకోని వెదర్ పీపుల్ వుడ్ ఫీల్ సారీ దట్ యువ లవ్ దిస్ వరల్డ్ ఆర్ పీపుల్ విల్ సే అమ్మ ఇప్పటికన్నా మా ప్రార్థన విన్నాడు దేవుడు ఇప్పటికన్నా ఈయన తీసుకుపోయాడు అని చెప్పని అనుకుంటారా యువర్ యువర్ థాట్స్ బీ అవేర్ ఆఫ్ అండ్ బీ కేర్ అబౌట్ యువర్ థాట్స్ ఎంత మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఆలోచనల వల్ల ప్రభావితులమై ఆ సంకల్పాలు ఆ ప్రయత్నాలు ఆ మాటలు ఆ తీరు ఆ నడక ఆ ప్రవర్తన ఆ వ్యవహారం ఆ శైలి ఇవన్నీ వస్తున్నాయి అందుకని ఎక్కడ జాగ్రత్త ఆలోచన దగ్గర జాగ్రత్త ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు రా రా రా అని దాన్ని తెలవకుండా ఈ ఆలోచన నాపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందనేటువంటి విశ్లేషణ చేసుకోగలిగినప్పుడే అది ఆహ్వానించదగ్గ ఆలోచనో తిరస్కరించదగ్గ ఆలోచననో మీకు తెలుస్తుంది మన ఆలోచనలే మాటలవుతాయి thoughts become words thoughtless words are dangerous unexpressed thoughts are useless words inspire you to act thoughtless actions are much more dangerous actionless thoughts are useless repeated actions become habits habits constitute your character then we's we are talking about a thinking head a feeling heart and a performing set of hands mother teresa also touched a matter The hands that serve are holy earth and the lips that pray. Kevaram prathana cheeshthu, pujal cheeshthu, mantra jathodhu. Ona, daya, sahana, prema ane tuevantevi chetal lo lehkunda sahayapad ane tuevantevi yetti, ee cesthu nattu? Eedi minna, eedi uddu ane tuevantevi skeshana andu lovuddu. Abhoman gamanin chandhi. Silavu nivu, silpi vinivu, silpani vinivu. You are the stone, you are the sculptor and you are the statue. First, the begun this 요�ית is created, first, not horrible, and now they have to follow. little ones drie marcum grow up when u sri karмо vai. nini li dhin udhjuakishuku agama porque u第三u. Saraneya e in shayalii course include nalagusi impulsutra lande రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకి అరవై నిమిషాలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అపోర్ట్ రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను నిమిషాలు అయింది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్నే పూట మంచిదేదైనా చదవండి పదిహేను నిమిషాలు చదివితే ఇరవై గంటల నలబై నిమిషాలు స్పూర్తివంతమైన జీవితం జీవించేది చదవండి వన్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేది చదవండి बैबि चद खुरा चलवी भगवदगी चदी हिंदी चलवी चलवी इंग्ली चलिए चलिए चलिए एला चवाली पदे निमशाल आलोचन विन मन नाटकोवल अदुतम नंदन वना सृष्टि स्पूर्ति वाटवेंग्रंथ पठन रेपन मदल नंबर टू पास्ट प्रसंट अं फ्यूचर गुज वर्तमु भविष्य సమీక్ష అనేటువంటిది మనల్ని ముందడుగు వేసేటట్టు చేస్తుంది మూడు రోజుల ప్రోగ్రామ్ లో ఇది రెండో రోజు ఆకర్షన్ టూ థర్డ్స్ అయిపోయింది అబ్బా ఏం విసిగించింది అయినా అని అనుకోవటం ఒక పద్ధతి రెండు మూడు పాయింట్స్ బాగా ఉన్నట్టున్నాయే అని అనుకోవటం ఒక పద్ధతి నేను అడిగినా అడగపోయినా చెప్పినా చెప్పకపోయినా మీరు బయటకు వెళ్లిపోయాక రాత్రి డిన్నర్ లోపు ఇవాళ జరిగింది సమీక్షించుకుంటారు పక్క వాళ్లతో అవునా రోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎలా గడిచిందో ఒక ఐదు నిమిషాలు సమీక్షించుకుని నిద్రపోయి యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే ఆల్ యువర్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ దట్ సాల్ యుల్ బీ కాలింగ్ ఫర్ ఎంజ్ ఇన్ యువర్ ఫ్యూచర్ థర్డ్ థింగ్ ఈస్ సజ్జన సాంగత్యం మీకన్నా ఒక్క మెట్టైనా మంచివాళ్లతో స్నేహం చేయటం మొదలుపెట్ట వాళ్ల మంచి అలవాట్లు మీ వంట పట్టేటట్టు ప్రయత్నం చేయండి మీ చెడు వల్ల ఇతరులను చెడగొట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు ఎదుటి వాళ్లు మంచి నుంచి మంచి గ్రహించేందుకు మీరు ప్రయత్నం చేయండి నాలుగవది సాత్వికమైన సంగీతాన్ని వినటానికి ప్రయత్నం చేయండి పొద్దున్నే ముఖ్యంగా సంగీతానికి అద్భుతమైనటువంటి ప్రవాహం ఉంది తిక్కతిక్క పాటలు పొద్దున్నే వింటే ఆ రోజంతా తిక్కతిక్కగానే ఉంటుంది మంచి పాటలు వింటే మంచిగా ఉంటుందో లేదో చెప్పలేదు గానీ మీ మనస్సు సమాయత్తమవుతుంది ఆ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎక్సర్సైజ్ అండ్ మెడిటేట్ దట్ ఈస్ నెససరీ ఫర్ గ్రోయింగ్ శారీరక ఆరోగ్యం మంచిగా ఉండాలి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండాలి ఆధ్యాత్మిక ఆరోగ్యం సరిగ్గా ఉండాలి నీ వల్ల పొరపాట్లు జరగకూడదు తప్పులు జరగకూడదు ఇతరులు నీ వల్ల చెడిపోకూడదు ఇతరులు నీ వల్ల బాగుపడాలి ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం ఇది కేవలం నాకు ఇవ్వబడ్డ సిలబస్ మాత్రమే పాఠాలు చెప్తే నా పిల్లలందరూ పాస్ అవుతున్నారు సార్ అంతకని ఇంకేం కావాలి అనే ప్రశ్నకు అతీతంగా ఆలోచించడం మొదలు ఈ ఉద్యోగ ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించినట్టు అవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ హెల్ప్స్ ఇన్ ఆల్ రౌండ్ గ్రోత్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ డూ యువర్ బెస్ట్ ద కీ ఈస్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ निरंतर चलूँगी नीफोर वी कंक्लूड विद्यारति दशो पर्सनलिटी डेवलपमेंट आसपे स्ट्रेस एफेक्ट्व लेर्फेक्ट लिजनिंग एफेक्ट्व स्पीकिंग एफेक्ट रीडिंग एफेक्ट्व रईटिंग इंप्रूविंग मेमरी आपे हयर स्कोल एग्जाष्टन जरूरत मैं చదువైపోయింది ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారనుకోండి గోల్ సెట్టింగ్ పాజిటివ్ థింకింగ్ ఇంప్రూవింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమని చెప్పని చెప్తాం ఉద్యోగం వచ్చేసింది ప్రమోషన్కో లేక పెద్ద ఉద్యోగానికో ప్రిపేర్ అవుతున్నారనుకోండి సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మైండ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైమ్ మేనేజ్మెంట్ టీమ్ బిల్డింగ్ డెవలపింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ మనీ మేనేజ్మెంట్ బాడీ లాంగ్వేజ్ ఎటికేట్ క్రియేటివిటీ అనేటువంటి చెప్తాం ఈ మూడు లిస్టులో ఉన్నవన్నీ కలిస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది ఇందాకొక స్లైడ్ లో పది పదకొండు ఐటమ్స్ చెప్పి ఇంక్లూడింగ్ టైమ్ మేనేజ్మెంట్ అని చెప్పా ఇన్ని డిఫరెంట్ పాయింట్స్ చెప్పారు ఇదంతా కలిస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పని అనుకోండి రైట్ సో వాట్ ఈస్ నీడెడ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ సీరియస్ ప్రిపరేషన్ సైలెంట్ ఇంటర్నలైజేషన్ సబ్స్టాన్షియల్ క్వాలిటీ సస్టైనబుల్ ఎంతోసిజియాజం సీమ్లెస్ కంటిన్యూటీ స్కేలబుల్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ సిన్సియర్ ప్రాక్టీస్ తెలిసింది ఆచరణలో పెడితే ఉపయోగం ఉంటుంది ఆచరణలో పెట్టకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని రోజు పదిహేను నిమిషాలు చలవండి అని చెప్పాను కదా సమీక్షించుకోండి రాత్రి పడుకోబోయే ముందు అని చెప్పా పొద్దున్నే లేచి చక్కని సంగీతం వినండి అని చెప్పా మీకైనా మెరుగైనా మంచివాళ్లతో స్నేహం చేయండి అని చెప్పారు ఏమైనా కష్టమైనాయా కష్టమైన కావు ప్రారంభించకపోతే ఏం లాభం వస్తుంది మీకు లాభం రాదు లాభం ఎప్పుడు వస్తుంది ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వీఆర్ కన్విన్స్డ్ బట్ వీ డోంట్ ప్రాక్టీస్ నో practice and that's going to make a difference. obaddhal list malli undi kalladu tarvatha chadukovachu meer so what do you want to remember cheppina paathanamlo em guttu pettukovali annukuntunnaru so what do you want to implement edi aacharinchali leka avalambinchali cheppanu annukuntunnaru lecture ayipoyindandi okka rendu moodu nimshalu దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టవోయ్ గుడ్ మస్ట్ హ్యాపెన్ థ్రూ యూ టు దిస్ సొసైటీ నాట్ బ్యాడ్ మీ వల్ల మంచి జరగాలి మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్లుగా మీరు తయారైతే మీ విద్యార్థులకు మంచి వ్యక్తిత్వాన్ని నేర్పించగలుగుతారు వాళ్ల ఆలోచనలపై ప్రవర్తనపై ప్రభావాన్ని కలిగిస్తారు ఏమి అనుకోకపోతే ఆ మధ్య ఢిల్లీలో ఏం జరిగింది జాతి మొత్తం తల్లిదించుకునేటట్టు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి న్యూస్ లో మగాళ్లు రాయటానికి క్రావడి ఇచ్చి మృగాళ్లు అని రాసే స్థితికి మనం ఎదిగాము ఇదా ప్రజాస్వామ్యంలో జరగవలసినటువంటిది అర్థం చేసుకోండి ఎందుకు మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుంది గుడ్ లక్ హౌ వాజ్ ది లెక్చర్ అని అడగొచ్చా బాగుండదేమో ఇది నోట్ చేసుకోండి ఇప్పుడు www.archive.org इंटरने सौकर्ये उ फैली टू पब्लिकेष फ्रीली आर्स मिगली आर्कव ऑर्गेसै सो क्लीयर नैक् सर अदो इंतम चूसर इंतम विन एक्से उपन्यास अदा उप इन उपन्यास रिकाराइस रिकारोजल तरह दी अड्डा ఇంతకుముందు రెండు బ్యాచర్స్ జరిగాయి ఈ మన వొకేషనల్ ఇంటర్మీడియట్ టీచర్స్ కి వాళ్ళకిచ్చిన ఉపన్యాసాలు కూడా రికార్డ్ చేశాను ఎందుకు చెబుతున్నానంటే బహుశా మీ ఫ్రెండ్స్ రాలేని వాళ్లు లేక బహుశా ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్లు ఎవరన్నా ఉన్నట్టయితే మీరు కావాలనుకున్నట్టే వాళ్లకు ఫ్రీగా రిఫర్ చేయవచ్చును అని చెప్పని అదే వెబ్సైట్ ఆర్కే లో ప్రొఫెసర్ విశ్వనాథం అని మీరు సెర్చ్ చేస్తే ఎనిమిది ఉపన్యాసాలు నావి మీకు ఫ్రీగా దొరుకుతాయి ఆన్ డిఫరెంట్ టాపిక్స్ గివెన్ ఇట్ డిఫరెంట్ ప్లేసెస్ రైట్ ఈ పర్టికులర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాంటివి నేను ఒక రెండు వందలు తయారు చేశాను ఆ రెండు వందల ప్రెజెంటేషన్స్ స్క్రిప్బుడ్ డాట్ కామ్ లో విశ్వం డాట్ వంగపల్లి ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ అని సెర్చ్ చేస్తే మీకు ఫ్రీగా దొరుకుతాయి ఆ సైట్ లో ఇరవై లక్షల పైచి that is my email id viswam.wangapalli@gmail.com ani adina telephone number okay indine odi petti elutnanu podra meer elanchavarlo no kavalante meer chudochu you can remove my name and put your name and use it as a powerpoint presentation god bless you i have no objection intaku munchine nenu meek swatantran ivaledu manchidevanna unte vadukondi ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ మీకు కావాలనుకుంటే నా ఇమెయిల్ ఐడికి ఒక లైన్ రాయండి సార్ ఐ అటెండెడ్ ది క్లాస్ ఆఫ్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ కైండ్లీ సెండ్ మీ యువర్ పీపీటీ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఐ విల్ సెండ్ ఇట్ యూ ఇమీడియట్లీ ఓకే ఒక స్వచ్ఛమైన జలపాతం ఎలా తన దారి మర్చిపోకుండా సముద్రం వైపు వెళ్తుందో జీవితంలో అలా మంచితనాన్ని మర్చిపోకుండా మనం మంచిగా జీవిస్తూ ఇతరులను మంచివైపు మళ్లించేందుకు మనం ప్రయత్నం చేస్తూ జీవించాలి అని థ్యాంక్స్ అలాడ్ బ్లెస్ యూ శుభండి